నమస్కారం జరగడంతో మన కార్యక్రమాలు ప్రారంభమవుతాయి నిజానికి నూతలాధ్యం ఏమిటంటే మనస్సును శుతి చేసుకోవచ్చు కవీనా స్కృతం అని తెలుసు దైవ భాష అని తెలుసు పుట్టినప్పుడు జరిగే బాధసాల నుంచి ఆదరి క్షణంలో ఈ ప్రపంచాన్ని ముద్దుపెట్టి వెళ్లిపోయేటప్పుడు జరిగేటువంటి షోడష కథము కూడా ఈ దేవభాషలో ఉన్నాయనేటువంటి ఒక గౌరవప్రదమైన అభిప్రాయం ఉంటుంది ఎక్కడ గౌరవం ఇస్తామో అక్కడ లక్ష్యం కుదురుతుంది ఎక్కడ అగౌరవ పరుస్తామో మనస్సు అర్థమైందే సత్వం అర్థం కాకపోతే నష్టం లేదు దాన్ని మరోగణ మాత్రం అత ఈ తత్వం అర్థమైతే మనకు అనేక విషయాలు ఒక ధర నుంచి తెలిసి వస్తాయి కోరిక తెలుసుకుంటే వన్ ప్లస్ వన్ టూ అని తెలుసుకోవడం అసలు కూలిక పదమే మనం దిగలేకపోతే వన్ ప్లస్ టూ ప్లస్ వన్ త్రీ అవుతుంది అన్న అక్కడే ఆగిపోతాం ఆగిపోవటం ప్రజలకి లక్షణం కాదు ముందడుగు వేయటం ప్రజతికి లక్షణం అవుతుంది చైతన్యాన్ని పొందటం అంటే ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్లేటువంటి ప్రయత్నం నిజానికి ఆలోచించండి నిన్న ఒక ఐదారు మినహాయిస్తే మిగిలిన వాళ్ళకి నేను అపరిచితులను నేనెవరో తెలియదు వాటికి నేను పాటపడ్డాను పాటపడేటువంటి అర్థం ఏమిటి అగౌరవపడ్డా కాదు మనిషి సత్తానో సామర్థ్యమో చెప్పగలిగిన విషయమో ఏం చెప్తాడో ఎలా చెప్తాడో తెలిసి వస్తుంది తెలిసి వచ్చినందుకు మనస్సును సుఖేసుకోవటం తేలిపోతుంది ఇప్పుడు ఉదాహరణకి మీరు నాకు యాభై మార్కులు ఇచ్చారని అనుకున్నాం యాభై మార్కులు కాకుండా ఇరవై ఐదు మార్కులు ఇచ్చారని అనుకున్నాను నేను రెండో రోజున వచ్చి ఎంత గట్టిగా గోడ పెట్టినా వినండి వినండి దట్ ఈస్ వై యూ విల్ నెవర్ హ్యావ్ ఎ సెకండ్ ఛాన్స్ టు క్రియేట్ ఎ గుడ్ ఫస్ట్ ఇంప్రెషన్ అని చెప్పడం చెప్తారు అనుక్షణము మన గురించి ఇతరులలో సదభిప్రాయం కలగాలనేటువంటి బాధ్యతాయుతమైన ప్రవర్తననే మనని ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ సమించుకుంటూ ముద్దటి వేసేటట్లు చేస్తుంది ఐ డోంట్ కేర్ కొన్ని విషయాలలో ఉపయోగమే ఐ డోంట్ కేర్ అని కనుక అనుకుంటే పట్టించుకోము పట్టించుకోనప్పుడు పట్టు జాడుతుంది పట్టు జాగితే అవుతుంది మళ్ళీ ప్రశ్నతో ప్రారంభిస్తున్నాను ఇప్పుడు తొమ్మిది నలభై నైన్ ఫార్టీ సగం పని పోయింది ప్రశ్న అర్థం చేసుకోవాలంటే ప్రశ్న నీకెంత అర్థమైందో తెలుసుకోవాలంటే ప్రశ్న నాకు తెలిసింది సరి అయింది అవునో కాదో తెలుసుకోవాలనుకుంటే ప్రశ్న మనస్సిక్కడ ఉందా ప్రశ్న ఇక్కడ ఎందుకుంటుంది ప్రశ్న మొత్తం ఈ ప్రశ్న చుట్టూ ప్రపంచం తిరుగుతోంది అనేటువంటి సత్యాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ టాపిక్ అనేటువంటిది ఎందుకు వచ్చింది ఎందుకు ఇది అవసరమైంది ఈనాటి సమాజంలో ఏం కావాలి ఈ రకమైన టాపిక్ మనకి ఇంట్రెస్ట్ ఉంటుందా సమాజం నిలిచిపోతోంది అది మనకెందుకు మనం ప్రాజెక్టు సంబంధమైన విషయాలనుకునేటువంటి ప్రశ్నలకు మనకు సమాధానం దొరుకుతుంది ఇవాటి టాపిక్ ఎథిక్స్ అండ్ వ్యాడ్యూస్ నాకు ఇవ్వబడ్డ సమయం రెండు గంటలు అంటే ఇప్పుడు తొమ్మిది నలభై ఐదు దాదాపు నుంచి బహుశా పదకొండు నలభై దాకా టీ బ్రేక్ వరకు ఉంటుంది ఈ విషయం మనకు ఇంట్రెస్ట్ ఉన్న విషయమైనా మొగ్గ పువ్వు అవ్వాలి నిరుపయోగం పువ్వు వికసించి ఆ అస్తల పర్వంలో కూర్చున్నటువంటి ఎమానిసిపేటెడ్ షో అంటే తన యొక్క ఆత్మతత్వాన్ని గ్రహించినటువంటి విముక్తుడైన వ్యక్తి బుద్ధి ఉంటే బుద్ధుడు బంధంతో ఉంటే బద్ధుడు తపస్సు చేసి బుద్ధుడు విజ్ఞానాన్ని సాధించాడు తెలుసుకోక మనం బంధనాలలో ఇరుక్కుపోయి బద్ధులపై జీవిస్తున్నాం ఉండటానికి బుద్ధిమంతుడవటానికి బుద్ధుడు అవ్వటానికి ఉన్నటువంటి పేదాల సంకేతంగా నేను ఆ బొమ్మను చూపిస్తున్నాను ఎథిక్స్ అండ్ వాల్యూస్ ఫర్ లాస్ఫర్ ఆఫీస్ బ్యారెస్ అని మరొకసారి మీకు స్వాగతం చెబుతూ ముందరు కూడా మళ్ళీ మరొక్కసారి ప్రశ్న నిరంతరము ఆలోచిస్తూ ఉన్నప్పుడే నిరంతరము శ్వాస పీల్చుకుని వదులుతూ ఉన్నప్పుడే నిరంతరము నేర్చుకుంటూ ఉన్నప్పుడే నిరంతరము జీవిస్తూ ఉన్నందుకు ఉపయోగపడుతుంది ఈ నిరంతరము అంటే అంతరాయరహితంగా సతతధార సతధార అవి చిన్నదార అని దానికి చెప్తారు గాలి ఎందుకు ఇస్తుంది నీళ్ళు ఎందుకు ప్రవహిస్తాయి నిప్పు ఎందుకు రగులుకుంటుంది మొక్కలు ఎందుకు పెరుగుతాయి ఈ భూమి ఎందుకు తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఈ సూర్యుడికి ఎందుకు ఇంత ఆధిపత్యం ఇవ్వబడింది అసలు ఈ యూనివర్స్ ఇంకా ఎక్స్పాండ్ అవుతూ ఉందట అంటే నిరంతరం ఇంకా విస్తరిస్తూ ఉంది అంటే కొత్త గ్రహాలు ఏర్పడుతున్నాయి కొత్త పాల పంతులు ఏర్పడుతున్నాయి ఈ లక్షల కోట్ల గ్రహాల నక్షత్రాల సముదాయం కృష్ణ బిలము అంటారు ఆ కృష్ణ బిలంలోకి వేగంగా అంటే మృత్యుముఖంలోకి వేగంగా ప్రయాణం చేస్తూ ఉండటం ఇంత అద్భుతమైనటువంటి సృష్టిలో మనం ఆ తెలుసుకునే తెలివితేటల్ని భగవంతుడు మనకి ఇచ్చినందుకు మనం ఆలోచించాలి లేని వాళ్ళ సంగతి సరే ఉన్నవాడు మైండ్ ట్యూన్ చేసుకోకపోతే ఇప్పుడు ఈ సినిమా అనుకోండి ఆడ ప్రొజెక్టరు ప్రొజెక్ట్ చేస్తే తెర మీద బొమ్మలు కలుగుతాయి నువ్వు చూస్తున్నావా చూడటం లేదా ఆలోచిస్తుంటున్నావా పాపకాన్ని తింటున్నావా అనేది అడగదు మరి ఉన్నోళ్ళు మీరు నేను ఈ కార్యకలాపాలలో బిజీగా ఉంటే నన్ను పట్టించుకోక నేను చెబుతున్న విషయాన్ని పట్టించుకోండి మనస్సు ఎట్టు ఉంటే ఎట్లా అందులో విషయమా కష్టమైనటువంటి విషయం ఎథిక్స్ అండ్ వాల్యూస్ మన దర్భాస ఎందుకు చెప్తున్నావు మాకు అందుకని నాకు మరింకింత కష్టం అవుతుంది ఇచ్చానికి ప్రయత్నం చేయండి అసలు శిక్షణ ఎందుకు శిక్షణ శిక్షణ శిక్ష అయితే మనకు నెగిటివ్ అభిప్రాయాలు ఉంటాయి కదా శిక్షణ వల్ల సామర్థ్యం పెరుగుతుంది శిక్షణ వల్ల విశ్లేషణ పెరుగుతుంది శిక్షణ వల్ల ఉచిత ఉచిత ప్రసక్తి తెలుస్తుంది శిక్షణ వల్ల మంచి చెడు తెలుస్తుంది శిక్షణ వల్ల నన్ను నేను పరిశీలించుకోగలుగుతాను శిక్షణ వల్ల ఎదుటవాడు నన్ను మోసగించకుండా ఉండటానికి జాగ్రత్త పడగలుగుతాను అనే తత్వం పెరుగుతుంది అందుకని శిక్షణ అవసరం రోజుకు ఒక అరగంట చెప్తే బుర్రెక్కడానికి కష్టం ఒక రెండు రోజుల క్యాంప్ పెట్టినప్పుడు మైండ్ ట్యూన్ అవుతుంది మొదట అరగంట కాకపోతే తర్వాత అరగంట అయినా ట్యూన్ అవుతుంది ఆ ట్యూన్ అయినప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ అన్నా వంట పడుతుంది ఫిఫ్టీ పర్సెంట్ అయినా వంట పడితే దాని నుంచి లాభం ఫిఫ్టీ పర్సెంట్ పొందిన కనీసం చివరికి ఫైవ్ మనుషుల్లో ఫైవ్ చేంజ్ వచ్చినా అద్భుతమైనటువంటి ఫలితాలను సాధించినట్టు లేక లేకపోతే శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి భగవద్గీత చెప్పి వెళ్లిపోయిన తర్వాత మొత్తం ప్రపంచంలో మాత్రది బ్రతులు అన్ని భాషల్లో అర్చయ్యి భారతదేశంలో ఇన్ని వేలాది సంవత్సరాలుగా పంచబడినప్పటికీ రాలా పారాయణం చేస్తే రాదు అనుభవించి అర్థం చేసుకుని ఆచరిస్తే వస్తుంది ఆ ఆచరణ దగ్గర మనం ఫెయిల్ అవుతున్నాం ఇప్పుడు ట్యూన్ ఇవాళ మైందని చెప్పారు ఎన్నిసార్ చెప్పిన అదే కదా చెప్పేది ట్యూనింగ్ చేయగలుగుతున్నామా ప్రతి చిన్న విషయానికి డిస్టర్బ్ అవుతున్నామే ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం ఎవరో తలుపు తీసుకుని వచ్చారు వచ్చి అక్కడెక్కడో కూర్చుంటారు ఎవరు వచ్చిండు ఎందుకు అతని నీ పక్కన కూర్చున్న వ్యక్తి నువ్వు తాళం చేయి దనమని చెప్పావు తేలేదు నేను అర్థం చేసుకోగల సంబంధం లేని వ్యక్తి కురుసో హోరాహ అర్థం చేసుకోటానికి ప్రయత్నం చేయదు అందుకని క్రమశిక్షణ అవసరం శిక్షణ అవసరం శిక్షణ శిక్ష క్రమశిక్షణ శిక్ష సమయానికి అందరూ రమ్మని చెప్పే అది శిక్ష కాదండి క్రమశిక్షణ సెల్ ఫోన్లు అందరూ ఆఫ్ చేయండి అని చెప్తే అది శిక్ష కాదండి శిక్ష అంటే ఇదంతా కలిసి మనస్సును సమాయత్త పరుచుకోవడానికి మనం చేస్తున్నటువంటి ప్రయత్నం ఈ ట్రైనింగ్ ఎందుకు చెప్పాను మరి ట్రైనింగ్ ఎఫిక్స్ అండ్ వాల్యూస్ ఎందుకు అందరు అక్కడే చేస్తున్నారు సార్ నేను కూడా అక్కడనే చేస్తున్నా అని అంటాను ధర్మమా పది మంది తప్పు చేసినంత మాత్రాన పదకొండో వ్యక్తి తప్పు చేయడానికి అది లైసెన్స్ ఇచ్చినట్టు అవుతుందా మనం ఆలోచించవలసిన తీరు ఎలా ఉండవలే అయ్యా నాకు ఇప్పుడు కోపం వచ్చే స్థాయికి చేరుకుంటున్నా అంటే అర్థమైంది ఎవరెవరు ఏ పుస్తకాలు చదువుతున్నారో దయచేసి మూసివేయండిగా కో పితా చిత్రమైన రహస్యం చెప్తాను నేర్చుకుందామని శిష్యులు దొరికితే గురువుకు చెప్పాలని అనుకుంటారు పట్టించుకుని శిష్యులకు నేనెందుకు చెప్పాలని అనిపిస్తాడు వై వై వై వై యూ వై థింగ్ వాట్ మేక్స్ అలోచింప చేస్తుంది ఆలోచనలకు కదలికలు ఎక్కడున్నాయి మూలాలు ఎక్కడున్నాయి సంకల్పాలు ఎక్కడున్నాయి ఏ ఆలోచన వస్తే తరువాత ఏ ఆలోచన వస్తుందో ఎలా తెలిసొస్తోంది మనకు మొదటి ఆలోచనే తప్పుదారి గనక పడినట్టయితే తరువాత ఆలోచనలన్నీ తప్పుదారి ఆలోచనలే అవుతాయి కదా అంటే మొట్టమొదటి తప్పు చేయకుండా జాగ్రత్త పడితే తరువాత నిందొక్కుపోవడం తేలికవుతుంది కదా ఇన్ని రోజులు తప్పు చేశాను కాబట్టి ఇక నేను మారను అనేటువంటి మూర్ఖపు అభిప్రాయానికి ఒక మనిషి వచ్చినట్టయితే ఎంత చెప్పినా ప్రయోజనం లేదు కదా మహాభారతంలో మనకి ఇద్దరు క్యారెక్టర్స్ ఉన్నారు ఒకరు దుర్యోధనుడు ఒకరు ధర్మరాజు వీళ్ళ మనస్తత్వాల గురించి మనకు తెలుసు నిజానికి ఇద్దరి ఒకే స్కూలు ఒకే గురువు ఒకే సిలబస్ ఒకే ఎగ్జామ్ ఇదిలో మాటలు లేదు ఒకసారి ద్రోణుడు పిలిచి వీళ్ళిద్దరిని అడిగేట ఏది ఇచ్చదారైన మీ అందరికీ నేనే చెప్పిన కదా కృపాచార్యులు చెప్పాడు కదా పిట్ల తయారైంది ఏమిటి అని అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానాలు వినండి మీకు అర్థమవుతుంది అప్పుడు మీరు ఇప్పుడు దుర్యోధనుడు మేల్కొని ఉన్నాడో లేక ధర్మరాజు మేల్కొని ఉన్నాడో మీకే తెలుస్తుంది ధర్మరాజు గురువుగారు ప్రపంచం గురించి చెప్పారు జీవితం గురించి చెప్పారు శస్తాస్త్ర విద్య గురించి మీరు చెప్పారు మంచి ఏమిటో చెప్పారు చెడు ఏమిటో చెప్పారు అన్ని విశదంగా చెప్పారు మరి నా మనస్సు ఆ చెడు నా మనస్సు మంచిదిక్కే పోతుంది అని అన్న దుర్యోధను అడిగాడు దుర్యోధనుడు చెప్పారు మళ్లీ రిపీట్ అంటే మీరు మంచి చెడు చెప్పారు అది చెప్పారు ఇది చెప్పారు అన్ని చెప్పారు కానీ నా మనస్సు మంచిదిక్కుపోదు ఆ చెడు అని మీరు అంటున్నారే ఆ చెడు దిక్కి నా మనస్సు పోతున్నది అని దుర్యోధను చెప్పారు తెలియక తప్పు చేస్తే అర్థం చేసుకోవచ్చు తెలిసిన తర్వాత తప్పు చేయడం లైసెన్స్ అని భావిస్తే ఎక్కడి నుంచి లైసెన్స్ మీకు నువ్వు చేస్తున్నది మంచో చెడు నీకు తెలియవాలే కదా తెలుసుకోవటానికి తెలివి కావాలి కదా తెలివంటే ప్రశ్నించే నేర్చుకునే తత్వం కదా అంటే దానికి శిక్షణ కావాలి కదా శిక్షణే వద్దలాడుతున్నప్పుడు తర్వాత వచ్చేవన్నీ కూడా మనం వడ్డు అని చెప్పని అనుకున్నట్టు వాట్ ఈస్ ది మోస్ట్ డేంజరస్ థింగ్ ప్రపంచంలో చాలా అపకారాన్ని ప్రమాదాన్ని కలిగించేటువంటిది ఏది ఏమన్నా చెప్తారా ఏది ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైనటువంటిది ఆలోచన చెడు ఆలోచన చెప్పకొని ముందే చెడు ఆలోచన చెప్పాలి సరే ఒకటి ఇంకా చురులవాటు అసూయ ఇంకా ద్వేషం భయం ఇంకా ఆశ కోరిక అహంకారం సరే మనకు కొన్ని చెడు లక్షణాలు ఏమిటో తెలిసాయి వీటిని మనం చాలా ప్రమాదకరమైన విషయాలుగా నేను అయిన ప్రశ్నకు సమాధానం చెప్పారు బాగుంది ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే దేట్ ఈజ్ నథింగ్ మోర్ డేంజరస్ దోజ్ మైండ్ ఈ సమాధానం సరైన సమాధానము కాదు ఆలోచించడానికి ప్రయత్నం చేయండి ఈ ప్రపంచంలోకి వచ్చినప్పుడు దాదాపు ఎంత మైండ్తో వస్తాం అంటే ఖాళీ సంచి నేర్చుకుంటున్న దాన్ని అందులో నింపుతూ ఉన్నందువల్ల నిండుతూ ఉంటుంది నిండి నిండి ఏమవుతుంది అది క్లోజ్ అయిపోతుంది క్లోజ్డ్ మైండ్ ఉపకారం చేస్తుంది ఓపెన్ మైండ్ ఉపకారం చేస్తుంది తేడాంటికి క్లోజ్డ్ మైండ్ అంటే ఇక నువ్వేం చెప్పినానే వినా నేను ఏదైతే ఈనాడు సరి అయినది అని అనుకుంటున్నానో అదే పక్క ఎవడొచ్చి చెప్పిన మన సినిమాలలో ఎంత అడుతుండే సీతయ్య ఎవరి మాట్లాడినడు అందుకే ఎవరు సీతయ్య మాట్లాడినడు మీ తేడా తెలిసిందా సీతయ్య ఎవరి మాట్లాడినాడు అందుకే ఎవరు సీతయ్య మాట్లాడినాడు నీవు నా మాట వింటాడనుకుంటే నీ మాట కూడా నేను వినేందుకు సిద్ధం నా మాటని నువ్వు విన్నాను అని ఖచ్చితంగా చెప్పిన తర్వాత నీ మాట నేను ఎందుకు వింటాను నేను కూడా విన్నాను నాకు నువ్వెంత దూరమో నేను నీకంత దూరం అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి రెండో విషయం ఏంటంటే ఓపెన్ మైండ్ అంటే అర్థమేమిటి ఎంత నిండినప్పటికీ నన్ను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పా ఓ సంచిలో కూరగాయలు ఓ సంచిలో బంగారం ఓ సంచిలో వజ్రాలు ఇప్పుడు ఉదాహరణకు ఒక ఆమె సంచిలో కూరగాయలు కూడిపోతున్నదండి నేను ఏమమ్మా నేను ఇప్పటికే వజ్రాలు ఇద్దామనుకుంటున్నా ఆ కూరగాయల మీద వజ్రాలు వేస్తే అన్నీ దొరికిపోతాయి మరి ఇవ్వాలన్నా వద్ద ఎందుకు సార్ ఒక అందగడ్డున్నది చీసు పక్కన వజ్రాలు ఇవ్వంటారు అవునా కదా లేదు సార్ కూరగాయలు ఈ వజ్రాలు పాడొద్దు నాకు ఇవాళ భోజనానికి నాకు కూరగాయలు కావాలి అంటే మీ ఇష్టం ఏది చీసేస్తావో ఏది సర్దుకుంటావో ఏది కుక్కుతావో ఎన్నికి పిండి పిండికి పంపిస్తారు కదా గోధుమలు బియ్యము వచ్చినాకే ఇట్టి అనరు అంటే ఏం చేస్తున్నట్టు జరిగిన తర్వాత ముందు కుక్కునట్టు నిండా ఎక్కువ ఎంత మాలు పడతామో అంత మాలు కుప్పించడానికి అవునా కదా మరి మైండ్ల మీద ప్రయత్నం చేస్తున్నారా లక్ష కోట్ల కాల సామర్థ్యం ఉన్నటువంటి మెదడులో ఇప్పటికి ఎంత నిండి ఉన్నది అది సర్త నిండిందా మంచి నిండిందా ఎప్పుడైనా ఆలోచించింద్రా కవంటి స్నానం చేస్తే చెమట అది పోతుంది చూడూ పోతుంది కదా మరి ఏ షాంపూ పెడితే ఇక్కడ చేరుకున్న చెడు ఆలోచనలు పోతాయి ఆలోచించండి ఏ షాంపూ పెట్టాల లోపల క్లీన్ చేసుకోవడానికి మెడిటేషన్ అంటే ఇక్కడ గురికి ఉన్నట్టు ఇక్కడ గురికి ఉంటే నేను ఏం చేస్తాను ఓ చెవుడు దీండిపోస్తా పోలే బతి దీండి పోస్తా పోలే ద్రమ్ముడు దీండిపోస్తా అంటే డైల్యూట్ చేస్తున్నాను అని అర్థం గ్రహించండి కాన్సంట్రేటెడ్ గా ఉన్నటువంటి ప్రతికూల భావనను నేను అనుకూల భావనలతో డైల్యూట్ చేస్తున్నాను అందువల్ల దాని ప్రభావ తీవ్రతను తగ్గిస్తున్నాను అందుకని నాకు నా మనస్సు స్వాధీనంలోకి వస్తోంది అది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం టూ ఆర్ వై అండ్ వైఆర్ వాసవి క్లబ్ మెంబర్స్ వండి రెండు రోజుల క్యాంప్ ఏర్పాటు చేసినందుకు మేము వచ్చామండి బాగుంది ఆ ప్రశ్న తేలిక సమాధానమే ఇప్పుడు మీకు చిన్న కష్టమైనటువంటి విషయం చెప్తాను ఎందుకంటే నేను వాళ్ళు చెప్పబోయే టాపిక్ గురించి మన యొక్క మతం గురించి అభిప్రాయాల గురించి చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న చెప్పిన దాన్ని బట్టి మనం చదివిన పుస్తకాలను బట్టి జీవితంలో మనకు వచ్చినటువంటి బట్టి అనేకమైనటువంటి భావాలు ఉంటాయి కానీ ఈ కాస్టేప్ అంటే ఈ రెండు గంటల సమయంలో దయచేసి పిల్లల ప్రవర్తించండి అంటే వినడానికి ప్రయత్నం చేయండి తెలుసుకోవటానికి ప్రయత్నం చేయండి అంటే వద్దు అనుకుంటే వద్దు తీసేయండి కావాలనుకుంటే యాక్సెప్ట్ చేయడం మీ ఇష్టం కానీ చిన్న పిల్లల అంటే అమాయకతతో అంటే అన్నింటినీ స్వీకరించేటువంటి సద్బుద్ధితో ప్రయత్నం చేయండి దీనికి ఒక చిన్న పాయింట్ ఏంటంటే లెటర్ కమ్అట్ ఆఫ్ ది ఇన్ఫ్లుయన్స్ ఆఫ్ సినిమాస్ అండ్ టీ సీరియల్స్ సినిమా చూసి ప్రతిదీ నేర్చుకుంటున్నారు పిల్లలు పరోక్షంగా మన పైన కూడా కొంచెం ఎక్కువ తక్కువ సినిమాల ప్రభావం ఉంది ఆ సినిమాల ప్రభావాన్ని పక్కకు పెట్టండి కష్టమే తప్పదు టీవీ సీరియల్స్ యొక్క కష్టమే పక్కకు పెట్టండి అప్పుడేమవుతుంది మీకు రియల్ లైఫ్ రియల్ లైఫ్ కి ఉన్నటువంటి తెలుస్తుంది సినిమాలో రెండున్నర గంటల వ్యవధిలో ఒక హీరో కొడితే ఇరవై మంది లేచి అంత దూరం పడతారు ఇరవై మంది అక్కర్లేదు ఒక్క మనిషిని కొడుతూ అంత దూరం పడేటట్టు మీకు అర్థమైందా చెప్పేది ఇంత వయసు వచ్చినందుకు మనకు ఆ విషయం తెలుసు మనం బాధ్యతాయుతంగా ఆలోచిస్తున్నాం సినిమా ట్రిక్ అయ్యి అయ్యింది కానీ ఆ ఏళ్ల కుదవాడు ఏమనుకుంటాడు తెలుసిన అడుగు వాడు ఏం కొట్టిండు అయింది ఆ సినిమాలో మీ హీరో కొట్టి నలుగురు లేచిండ్రు ఈ సినిమాలో మా హీరో కొట్టే పద్నాలుగు మంది లేచిండ్రు అబ్బా మా హీరో గోప హీరో తప్ప కష్టమవుతుందా మీకు ప్రతిదీ సినిమాల ద్వారా నేర్చుకుని ప్రతిదీ టీవీ సీరియల్స్ ద్వారా నేర్చుకుని జీవితం అంటే టీవీ అని సినిమా అని అనుకుంటున్న బలహీనమైన కారణం చేత మన బలాలు నిర్వీర్యమైపోతున్నాయి మన బలహీనతలు అభివృద్ధి చెందుతున్నాయి నష్టం చేకూర్చే నష్టం చేకూర్చేటువంటివి బలవంతమవుతున్నాయి లాభాన్ని తీసుకొచ్చేటువంటివి బలహీనమవుతున్నాయి కనీసం ఒక వయస్సు వచ్చినందుకు మీరు ఆలోచించగలిగే తెలివి మీకుంది కానీ ఆ పసిపిల్లలకు పాపం లేదు అంటే ఏం చూడాలో ఏం చెయ్యాలో నేర్పించవలసిన బాధ్యత మీకుంది మీరు వెంటనే నేను చెప్తే మా పిల్లలు సార్ ఇద్దం సార్ చిన్నప్పుడు విన్నాడు సార్ ఇప్పుడైతే అస్సలు ఇద్దం సార్ పఠించుకోవటం సార్ అని దాని ప్రమాదం కూడా ఉంది అందుకని నేను ఆ విషయాన్ని మళ్ళీ మరొకసారి గుర్తు ఎందుకు బడి ఎందుకు గుడి ఈ రెండు ప్రశ్నల్లో మొదటి దానికి సమాధానం బాగుపడటానికి మార్గం కోసం బలి కావాలి బలిగలక లేకపోతే మనుషులు చెడిపోతారు ఈ బాగుపడటానికి మనస్సును సంసిద్ధం చేయటానికి గుడి కావాలి గుడి లేకపోతే మనుషులు చెడిపోతారు ఇప్పుడు మీకు రెండు పాయింట్స్ చెప్తారు చాలా స్ట్రాంగ్ పాయింట్స్ దయచేసి అర్థం చేసుకుని స్ట్రాంగ్ కాఫీ తాగినట్టుంది ఫస్ట్ పాయింట్ ఎనఫై జీవరాశుల్లో ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జీవరాశులకు బడి లేదు గుడి లేదు ప్రకృతి ప్రసాదించినటువంటి సహజాతమైన భావనలు ఇన్స్టింగ్స్ మీద ఆధారపడి అవి జీవిస్తాయి కుడతాయి మరణిస్తాయి పెరుగుతాయి ఆటలేస్తే తింటాయి ఏ మనస్సుకొస్తే అది చేస్తారు ఎవరు అడుగుతాడని గాని ఇంత చూస్తున్నాడని గాని ఏమని అనుకుంటాడని గాని ఏ భావన వాటికి అందుకే ఆహార ని కామన్ ఫర్ ఆల్ టీచర్స్ అని చెప్పని చెప్పారు తన మనిషి తను భాషను సృష్టించుకున్నాడు డబ్బులు సృష్టించాడు కొత్త ఆవిష్కరణ సృష్టించాడు స్ట్రక్చర్స్ సృష్టించాడు నాగరికత సృష్టించాడు సాహిత్యం సృష్టించాడు సంగీతం సృష్టించాడు చిత్రలేఖనం సృష్టించాడు అద్భుతమైనటువంటి సంస్కృతిని సాహిత్యాన్ని సంస్కారాన్ని కలిగి ఉన్నాడు ఇవన్నీ కలిగి ఉన్నందువల్ల వీటిని సన్మార్గంలో పెట్టడానికి గుడి నేర్చుకోవటానికి బడి జీవించడానికి బడి గుడి లేకపోతే నువ్వు పశువు హీనంగా తయారవుతావని చెప్పని స్పష్టంగా అర్థం చేసుకున్నాడు ఈ పాయింట్ అర్థమైందా బడి లేకపోతే నిరక్షరాస్తుల వల్ల మిగిలిపోతాం గుడి లేకపోతే సంస్కార రహితమైన పశువుల వల్ల మిగిలిపోతాం అందుకని బడి కావాలి గుడి కావాలి మరి బడిలో ఎలాంటి నాణ్యత ఉండాలి అద్భుతమైన నాణ్యత ఉండాలి ఇంతకుందా ఎందుకు ఉండటం లేదు టీచర్లు సరిగ్గా ఎందుకు పాఠం చెప్పడం లేదు పిల్లగాడు ఎట్లా పాస్ అయినా పర్వాలేదు సార్ పాస్ అయ్యేటట్టు చూడు సార్ అని మనం ఎందుకు అడుగుతున్నాము నలభై మార్కులు వస్తే చాలని క్యాలరదెందుకు ఎదురేసుకుంటున్నాము అరవై మార్కులు రాలేదని ఎందుకు బాధపడటం లేదు అడుగు ఎక్కగలుగుతావు నువ్వు ఎక్కగడిగినా చెప్తా అనేటువంటి ధైర్యం మీకు ఉండాలి అదే తప్ప లాస్ట్ చాప్టర్లు మావాడు యాక్సిడెంట్ అయింది సార్ అందులో అడగక మొదటి చాప్టర్లు అనే అడుగు కీ డైల్యూషను నీళ్లు కలపటం బలహీన పడటం బలహీన మనస్తత్వాలు పునాదులు బలహీనత భగవంతులు నిలబు కుడిపోతారు పునాదికి ఐదు లక్షలు భవంతికి తొంభై ఐదు లక్షలు ఖర్చు పెట్టానుకోండి కోటి రూపాయలు బిల్డింగ్ ఈ ఐదు లక్షల్లో కకూర్తి పడితే ఏమవుతుంది తొంభై లక్షలు గుడిదవుతుంది ఉదాహరణకు ఐదు లక్షల్లో కక్కుర్తి పడకుండా కట్టిన పద అంతస్తుల్లో పదో అంతస్తులో కక్కుతి పట్టేయనుకోండి ఏమన్నా కూర్తే పదో అంతస్తు మాత్రమే కూర్చొంది తొమ్మిది అయితే పక్కా ఉంటాయి కదా పునాదు బలహీన వచ్చేటువంటి పనులు ఎందుకు చేస్తున్నాం అందుకని ఎథిక్స్ అండ్ వాల్యూస్ మనం గ్రహించాలి నీటి నియమాలు ఎందుకు పాటించడానిక శ్రుడీకరించడానిక పాదా పాపిస్తున్నారా నాకు చెప్తున్న అందరికి చెప్పు ఇప్పుడు సైలెన్స్ అంట నేను వింటున్నా కదా సార్ నాకు చెప్తున్న ఎందుకు అందరికి చెప్పు అంటే ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి నేను గుర్తుపెట్టి ఆ సైలెన్స్ సైలెన్స్ సైలెన్స్ సైలెన్స్ అని ఆ చివరి దాటి వేసరికి ఇంకా మాట్లాడటం ఒక్కసారి సైలెన్స్ నేను ఈ విషయం నిందామని నేర్చుకుందామని మీ మనస్సులో అనిపించినప్పుడు నేను గొంతెత్తి మాట్లాడటం మొదలెట్టినప్పుడు ఆ తక్షణమే మనసు సైన్ అది నేను గుర్తు చేయవలసిన పరిస్థితి ఏర్పడింది అంటేనే పక్కదారి పడ్డ లేక చిన్నప్పుడు నడుస్తున్నప్పుడు అమ్మ నడక నేర్పిస్తుంది కింద పడకుండా ఎవరు నడక నేర్చుకోలేదు కింద పడకుండా ఎవరు సైకిల్ తొక్కటం నేర్చుకోలేదు తప్పులు మాట్లాడకుండా ఎవరు సరిగ్గా మాట్లాడటం నేర్చుకోలేదు లక్షల తప్పులు చేసిన తర్వాతనే మనం సరిగేమిటో ఒప్పేమిటో తప్పేమిటో నేర్చుకుని ముద్దడుగు పెట్ట మనం అలవాటు చేసుకున్నాం చిన్నపిల్లవాడు నడుస్తూ పడతారు పాపం ముందు బోర్ల పడతారు గోడ పట్టుకుని పాపుతాడు లేదు గోడ పట్టుకుని నడుస్తాడు ఆ తర్వాత గోడ వదిలిపెట్టి నడుస్తాడు గోడ వదిలిపెట్టి ముందుకొస్తాడు తల్లి ఏం చేస్తుంది తాను రెండు అడుగులు వెనక్కి లేరా వెనక్కి నడుస్తుంది హైకోతే మళ్ళీ లేపుతుంది లేకపోతే నడక రావడం లేదు మూడు రోజుల నుంచి చూస్తున్న కుజ అంటే వాడికి దమ్మలు లేచి అందుకని తల్లికి భూలేదంత ఓపిక ఉంటుంది సృష్టి చిత్రమైనటువంటి రహస్యం ఏం చేసిందంటే నిజానికి ఒక దాన్ని రెండు స్వగాలు చేస్తే నన్ను నేను అర్ధనాడీశ్వర తత్వం గురించి మీ కొద్దిగా చెప్పాను స్త్రీ పురుషుడు రెండు రెండు హార్ట్స్ రెండు ఇంకంప్లీట్ హార్స్ దయచేసి దీన్ని గ్రహించండి ఒక పరిపూర్ణత్వం ఎప్పుడు వస్తుందంటే స్త్రీ పురుషుల కలయిక వల్ల వస్తుంది ప్రకృతి అవసరం తీరుతుంది నీ అవసరం తీరుతుంది రెండింటికి అనుబద్ధం అర్థం చేసుకున్నప్పుడు ఎవరిని ఎందుకు ఎలా గౌరవించాలో తెలుస్తుంది లేకపోతే నువ్వు గౌరవించడానికి స్వార్థ దృష్టితోనే చూస్తాడు అర్ధనాదీశ్వర తత్వం అర్థం చేసుకోవటంలో ఎవరికి ఏ బాధ్యతలు అప్పటి చెప్పబడ్డాయి ఆ బాధ్యతలు నిర్వర్తించే సామర్థ్యాలు నీకు అప్పచెప్పబడ్డాయి తొమ్మిది నెలలు నువ్వు బరువు పోయిదావా నీ వల్ల రాదు ఆ తల్లి మోస్తుంది చిన్నపిల్లవాడిని ఒక్కరోజు మేనేజ్ చేయగలవాడు నీ వల్ల కాదు వాడికి నాలుగేళ్లు ఐదేళ్లు వచ్చేంత వరకు ఆ తల్లి మెయింటైన్ చేస్తుంది అంటే అర్థమేమిటి పిల్లల్ని కనటానికి పిల్లల్ని పెంచటానికి ఏ ఓపిక ఏ ప్రేమ ఏ త్యాగం ఏ సర్దుబాటు కావాలో అవి పుష్కలంగా నింపి స్త్రీని సృష్టించాడు భగవంతుడు అవి మొదలవాడికి చేత కాదు ఐ అండ్ సారీ మగవాడికి చేతననేవి కొన్ని ఉన్నాయి అవి మగవాడి కొంచం బాగా చేస్తాడు ఆ పనులు స్త్రీ కూడా చేయగలుగుతుంది కానీ నీకు సహజమైన పనులు నువ్వు వదిలిపెట్టి నువ్వు ఈ పనులు వెంటబట్టడం వల్ల ఏమవుతోంది అటు నష్టం ఇటు నష్టం వస్తుంది డోంట్ టోక్ ఆఫ్ ఇప్పుడు ఉదాహరణకి నేను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు లాగా బాగా పాడగలను అని అనుకుందాం అప్పుడు ఏం చెయ్యాలి పాటల మీద కాన్సన్ట్రేట్ చేయాలి ఉపన్యాసాలు ఇవ్వకూడదు మీకు అర్థమైందా ఉపన్యాసాలు బాగా ఇవ్వగలదు అనుకుందాం ఉపన్యాసాల మీద కాన్సన్ట్రేట్ చేయాలి పాటలు పట్టించుకోకూడదు పాటలు పాడవలసిన వాళ్ళు ఉపన్యాసాలు ఇస్తూ ఉపన్యాసాలు ఇస్తున్న పాడుతూ ఉంటే ఆ కాంబినేషన్ లో నష్టం ఎవరికి సమాజం సంగతి పక్కనట్టి పెట్టి నాకే అసంతృప్తి ఏర్పడుతుంది అంటే మనం చేస్తున్న పనుల యొక్క పర్యవసానం అంటే రిజల్ట్స్ గురించి మనం ఆలోచించకుండా ప్రవర్తిస్తున్నందువల్ల ఒక అసంతృప్తితో జీవించటం కారణమవుతోంది ఆనందంగా బతకరాని భగవంతుడు చెప్పాడు నవ్వే సామర్థ్యాన్ని నీకు ఇచ్చాము ఇంకెవరికి ఇవ్వలేదన్నారు సుఖంగా ఉందని చెప్తున్నాడు మనకు ఉండటం కష్టమవుతోంది ఎందుకు కష్టమవుతోంది ఆలోచించడానికి ప్రయత్నం చేస్తాం నీటి నియమాలు ఎందుకో మాట అర్థమవుతాయి ఎలాంటి జీవితం కాదు ఎలాంటి జీవితం కావాలి సార్ కూర్చోండి ఎవ్వరు చాలే విలువలతో కూడిన జీవితం మంచిదే గానీ ఏదోంటే విలువలు దొరుకుతాయో నేను చేసే వ్యవహారంలో సాటిస్ఫై కావాలి నువ్వు చేసే వ్యవహారం వ్యవహారంలో సాటిస్ఫై కావాలి ఇప్పుడు నువ్వు ఇది పది రూపాయలకి పొందావు యాభై రూపాయలు కానీ దొంగతా అంటున్నావు ఆయన యాభై రూపాయలు కలగకుండా కొంటే నువ్వు సాటిస్ఫైడ్ కానీ యాభై రూపాయలకు పక్క షాప్ ను పదిహేను రూపాయలకి దొరికితే ఆయన డిస్సాటిస్ఫైడ్ వచ్చి గొడవ పెడతాడు నీతో అర్థమైందా ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే సబబైనా న్యాయమైన విత్ ఇన్ లిమిట్స్ ఉన్నప్పుడు రేపు పొద్దున్న నువ్వు పది రూపాయలకున్నది పన్నెండు రూపాయలకన్నా అమ్మలేవనుకో అవునా ఇంకెవ్వడు నీ ఊళ్ళో పన్నెండు రూపాయలకన్నా తప్ప ఇవ్వలేయకూడదు ఎంత ధైర్యం నీకు అనుకుంటున్నాం అంటే చూడు ఈ ఊళ్ళో ఎక్కడన్నా అడుగు పన్నెండు కన్నా నీకు తక్కువ ఇచ్చి నలుగు నేను ఫ్రీగా ఇస్తా నీకు అర్థమవుతుందా పన్నెండు కన్నా తక్కువకి ఎవడు ఇవ్వడు నా పడతలే పది రూపాయలు ఉన్నది పన్నెండు కన్నా తక్కువ ఇస్తే నేను ఫ్రీగా ఇస్తా నమ్మకస్తుంది భయ్ ఎంత మాట అన్నాడు ఫ్రీగా ఇస్తాను అది ఇంకెక్కడికి వెళ్ళి అడగడు తీసుకు ఖర్చు అవుతుందా నీచి బీమా ఎలాంటి జీవితం కావాలి అంటే అందరూ వినవనుకుంటానంటే సాధారణంగా ఒక బలహీన సిచ్యువేషన్ లో కష్టపడకుండా ఆనందంగా ఉండే జీవితం కావాలి అని కోరుకుంటాం చిన్న పెట్టుబడికి పెద్ద లాభం కావాలి అని కోరుకుంటాం నేను చెప్పిన వాడి అందరూ వినేటట్టు ఒక్క వలన ఇస్తా అని చెప్పని మనం ఇవి బలహీనతలు కావాలి ఇప్పుడు నేను తపస్సు చేసి నేను ఆ వరం తెచ్చుకుంటే మరి మిగిలిన వాళ్ళు కూడా తపస్సు చేసి అదే వరం తెచ్చుకుంటే మరి దేవుడు నాకే ఇచ్చిండు నువ్వు చెప్పినట్టు అందరు ఇంటారని చెప్పి ఈయనకు వరం ఇచ్చిండు ఆయనకు వరం ఇచ్చిండు ఆమెకు అదే వరమిచ్చిండు మరి ఎవరు చెప్పినట్టు ఎవరు వినాలి అందుకని దేవుడు ఎవ్వరినీ వరం ఇవ్వరు నీ శక్తి సామర్థ్యాలను బట్టి నీలో సత్తా ఉంటే విశ్లేషణ ఉంటే నచ్చ చెప్పగలిగితే అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగితే సంజాక్షి ఇవ్వగలిగితే అప్పుడు నీ మాట ఇస్తాడు అంతే తప్ప అందరూ అమాట వినేటట్టుదే నేను చదకు మంత్రదండీసా ఒక్క బాధితులు అంటే వాళ్ళందరూ నిలబడిపోయేటట్టుదే వాళ్ళ నెడలో ఉన్న బంగారాన్ని అలంటారు ఇవ్వను ఇక నచ్చమవుతుంది ఎట్లేదు అంటే ఏది కోరుకోవాలో కూడా మనకు తెలియని స్థితిలో మనమున్నాము ఏది కోరుకుంటే మనకు సమాజానికి లాభము గ్రహించలేనటువంటి స్థితిలో మనం ఉన్నాము దేవుడు ప్రత్యక్షమైతే అవుతాడంటే నా దగ్గర నా దగ్గర ట్రిపుల్ లేవు మంత్రాలు మీకు ఏమి కావాలని కోరుకుంటారు ఎలాంటి జీవితం కావాలని కోరుకుంటారు ఎప్పుడైతే చేయకున్నప్పుడు తెల్లకాయత తీసుకుని దేవుడికి తరం రాయక్క మీ మనస్సులో వచ్చిన ఆలోచన చాలు వారికి ట్రాన్స్ఫర్ అయిపోతుంది మన మనస్సును స్థిరీకరింపజేసుకోవటానికి మనం ప్రార్థన మంగళారతి షోడసోత్సా పూజ ఇవన్నీ మనం చేస్తాం గాని ఆయన కలర్ విద్యా సంవత్సరం క్లుప్తంగా చెప్పి ఏం కావాలో ఏదంటారు ఆయన నీకు ఇవ్వదుకున్నప్పుడు నువ్వు అడిగింది నీవు చేసుకున్న పూర్వజన్మ పుణ్యం వల్ల కర్మ వల్ల కర్తవ్యం వల్ల నీకు సరి అనిపిస్తే ఆయన అనుగ్రహించడానికి వెనుకదు నువ్వు చేసింది ఇంత ఇంత కావాలనుకుంటే పొరపాటు కూడా ఇవ్వదు ఇది మనం అర్థం చేసుకుంటే అసలు ఎప్పుడైనా దేవుడు కనబడతాడని అనుకో ఏం ఏది సబమైనద నువ్వు అనుకుంటావో అది శద్దంగా పెట్టుకోరడీగా అంతే తప్ప నువ్వు అనుకోకుండా ఇప్పుడు వచ్చినావు నేను ఏమంటు చెప్పుడు ఎప్పుడ్రా మళ్ళా అంటే ఆయన మళ్ళా ఏం కావాలంటే మనం ఏమనుకుంటాం నేను చల్లగా ఉండాలా మా పిల్లలు చల్లగా ఉండాలా మా ఆయన చల్లగా ఉండాలా మా అమ్మ నాన్న చల్లగా ఉండాలా ఊరు చల్లగా ఉండాలా నాలుగు వానలు పడాలా ధరలు ఎక్కువ రాకూడదు నేను కొన్నాక ధర పెరగాల అమ్మినాక ధర తగ్గకూడదు నీకు ఇవన్నీ అయ్యే పనులు అర్థం చేసుకోండి వై నాట్ బి ఎడ్ పర్సన్ ఎందుకు చెడు పనులు చేయకూడదు ఎందుకు చెడుకోకూడదు ఆయన టెస్ట్లు వేసుకున్నప్పుడు ఒక సెన్స్ ఆఫ్ షేడ్ సెన్స్ ఆఫ్ పర్పస్ సెన్స్ ఆఫ్ ప్రపోర్షన్ సెన్స్ ఆఫ్ ప్రాపరైటీ అనేది మనిషికి ఇచ్చాడు విచక్షణ వల్ల ఏర్పడినటువంటి సవ్యమైన భవ్యమైన దివ్యమైన జీవిత విధానానికి తీసుకున్నారు ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఎనభై నూరు లక్షల చిల్లర జీవరాశులకు వేటికి సిగ్గు అనేటువంటిది లేదు తెలియదు అవి బట్టలు కట్టుకోవు సిగ్గు పడవు నచించటం చేత కాదు నిర్మోహమైన మనసులో ఉన్నది ప్రకటించడమో కొట్టడమో మీద పట్టడమో కొరకటమో చేస్తాయి మనిషి కలా ఒక సెన్స్ ఆఫ్ షేన్ sense of పర్పస్ sense of proportion, sense of propriety ఔచిత్యం అంటుంది ఏమిటి ఏది ఉచితము ఇవాళ ఇది నేను చేసింది ఆయన చూసి రే పొద్దు నన్ను తప్పు మెచ్చుకుంటాడా నే చేసిన పని చూసి నా కొడుకే నేర్చుకుంటాడు నాన్నేమంటాడు నన్ను దేవుణ్ణేమంటాడు అని ఇంటి ప్రశ్నల యొక్క సమాధానాలు మనస్సులో అత్యంత వేగంగా అందేశించి వాటి సమాధానం స్థిరీకరించుకున్న తర్వాత అప్పుడు తాను సరియైన నిర్ణయం చేసి డిసిషన్ డిసిషన్ మేకింగ్ స్కిల్స్ అంటే నిర్ణయ సామర్థ్యాలు ఆ నిర్ణయ సామర్థ్యాలకి ఇంత ఆలోచన అవసరం అందుకే నిన్నటి నుంచి నేను థింకింగ్ ఇజ్ కోల్ క్వశ్చనింగ్ ఇది లవర్నింగ్ ఇదికోవచ్చు ఆటిట్యూడ్ ఇజ్ కోల్ బిహేవియర్ అని రాత్రి పన్నెండున్నర దాకా మీకు ఎంటర్టైన్మెంట్ కార్యక్రమం పొద్దున ఐదు గంటలు వేసి నిద్ర రావడాన్ని నేను షికాయత్ చెయ్యను ప్రయత్నం చేయండి ఎందుకంటే నేను మరి బడి ఎందుకు గుడి ఎందుకు అన్నట్లు నిద్రెందుకు సహజం అలసిపోయిన శరీరం నిద్రను కోరుతుంది అలవాటు తప్పిన చక్రం ఆగుదామని కోరుతుంది నేను చేయను నా టాపిక్ ఇది అందుకని ఇట్లా చెప్పక టాపాడు సరే మీరెవరూ భక్తులు నవ్వుతున్నట్లు లేరు చెప్పద్రపోతులని మేల్కొల్తే చెప్పట్లు చెప్తా చివరికి జోకులు చెప్తే తప్ప నీకు లక్ష్యం రావటం లేదు మన ఒక భార్యాభర్త మాట్లాడుకుంటున్నారట అయ్యా జోకు దయచేసి వినాయ నీవు నవ్వు రాకపోతే భార్యను నాన్నగారు ఒక భార్యాభర్త మాట్లాడుకుంటున్నారట సాయంత్రం ఏడున్నర హైటెక్ సిటీ నుంచి కారులో వాళ్ళ అమ్మాయి దిగింది ఒక భుజానికి ల్యాప్టాప్ ఒక భుజానికి బ్యాగు పడుతున్నాడు భార్యను చూసి భట్లాడుతున్నాడు చూసావకే నా కూతురు అన్నాడు నా కూతురు అంటే అడిగి నా కూతురు నాయకుడు వంద ఇరవై ఏడు ఏళ్ళ నుంచి అని ఆ కళ్ళు కూర్చున్నాడు చదువుకుంటానండి నీకేమమ్మా చదువుకో ఎవరైనా చదువు అయిపోయిందా నీకు పెళ్లి చేస్తానన్నా నాన్న ఇంత చదివాను ఒక్కరు లేదు ఏదైనా ఉద్యోగం చేసిన సామర్థ్యం యొక్క నిరూపించుకున్న తర్వాత ఆ తర్వాత పెళ్లి చేయలేవారి ఇంట్లోనూ ఏమో వారు చేయించో చేయని కూడా ఏ పరిస్థితులు అన్నది సరేగా ఉన్నా రెండేళ్లు అయిపోయింది ఇంకా నీ మా ఇంటి సంబంధం దృష్టి చేద్దామనుకుంటున్నా ఏమంటావే అన్నాడు ఏమంటానండి ఒక అమ్మాయిని కన్నక ఏదో అదే చేతిలో పెట్టాల్సిందే కదా అని అన్నాడు ఇంతవరకు ఏమీ లేదు ఇది ఇప్పుడు జాగ్రత్తగా ఆవిడ ఆయనతో అన్నది ఒక మాట అన్నారు ఏమిట ఎవడు కనబడితే వాడి నుంచి మా అన్న చేసినట్టు చేయ మాత్రంగా అని మా నాన్న ఈ చేసు టా ఎవరు కనపడితే వెంటో కూ నన్ను ఇచ్చి పెళ్లి చేసే కర్మ భారతదేశం కాబట్టి పడున్నాను కానీ లేకపోతే విదేశాల్లో అయితే మూడు వివాహాల్లో ఆరు విధానం అయిన మన కూతురు జరగా ప్రేమతో మంచి సంబంధం రోజులు బాగులేదు వాడు అమెరికాలో ఉద్యోగం ఉన్నదంటాడు వాడు ఉద్యోగం పోయి ఆడ మీద ఇలా మనకు తెలవదు వాడు ఇల్లున్నదంటాడు ఇల్లు కాదు వాడికి గోడం కూడా లేదా పోయినగరే హైదరాబాద్ వస్తాడు లేకు హైదరాబాద్ ఎందుకు వస్తాడు వాడు ఇవ్వనే ఇంత వ్యామోహం ఎందుకు మన స్థాయికి తగ్గట్టు మనం ఎందుకుంటే తప్పులు జరగవు కదా ఆశ విపరీతంగా పడ్డప్పుడు తప్పులు జరుగుతున్నాయి కదా అని ఇంత మంచి ఆలోచన తల్లిదండ్రుల్లో ఉంది కానీ ఆవిడ చెప్పిన తీరు మాత్రం నన్ను పంపా గురించి అత్తమ్మ గురించి కోడల గురించి చెప్పారు కదా చిన్న ఎక్స్టెన్షన్ దానికి తాను పడుతున్న కష్టాలన్నింటికి వీడు కారణం వీడిని కన్నదెవరు అది సంగతి మీరు కోపం ఇచ్చే కుదర అందుకని తల్లి నా అర్థమ మీద కోపం మీకు అర్థమైందా లాజిక్ ఇప్పుడు అర్థమై కుయో నేను స్త్రీ పెళ్లి ఇంటికి వచ్చినూటింగ్ ది ప్లాంట్ వలే ఒక చెట్టును సంచి మరోచోట నాటు పెట్టున ఇరవై నాలుగేళ్ల బ్యాక్గ్రౌండ్ జీవితము సహజంగా స్వభావ సిద్ధంగా నేను నవ్వుతూ జీవించినది నేను ఆడుకున్న బొమ్మలు బట్టలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు అన్నలు అక్కలు అందరు కుదిరిపెట్టి నేను కొంచెం అతలా కుతలమవుతున్నాయి ఈ స్థితిలో నేను కొంచెం కష్టాలు అనుభవిస్తున్నాను కారణం ఎవరు వీడి మీద పోపడిస్తే బాగుండదు అందుకని కన్నది అస్సలు సోర్స్ రియల్ సోర్స్ ఆఫ్ ట్రబుల్ ఎక్కడ ఉన్నది అందుకని నాకు ద్వేషం అత్త మనసులో ఏమవుతుంది ఈ వ్యవహార నీవు పట్టుకుని వచ్చిండు రోడ్డు దాడులంతా కూర్చోండి మాటి మాట నెచ్చిపోయినాడు వీడి ముగ్గు కలిగిన ముడి కలిగిన ముది కలిగిన నేను వీడు ఇప్పుడు నన్ను పట్టించుకుంటే కొత్త బట్లు పిల్లలకు ద్దరు ఎప్పుడు కలుస్తారండి ఒకే రోజున సూర్య చంద్ర గ్రహణాలు ఏర్పడిన కలుస్తారండి నిజంగా అత్తాగూడలు కనుక కలుస్తే వీడి బతుకు బళ్ళారో ఇక అర్థమైంది అర్థం కాదు టాపిక్ లేదు ఇప్పుడు ఆ కాదు పెద్ద టాపిక్ గృహపల్ల ప్రజల సో Do you have the sense of shame, a sense of purpose, a sense of propriety, and a sense of proportion? Do you need to define and decide as to what type of Christians you are taking, whether they are appropriate or not for you? Manishiro Matamati Manavu, Trivia Kambayi Gargala, and they need a culture. ఒక రాక్షసత్వం ఒక గృఢతత్వం ఒక పశుతత్వాన్ని ఒక దరిద్రపు ఆలోచన నుంచి ఉన్నతమైన సంస్కారాలు పొందడం వల్ల దివ్యత్వం వైపు ప్రయాణం చేస్తున్నాను అంటే ఈ యాదవ్ కరెక్ట్ కరెక్ట్ సిచ్యువేషన్ చెప్పి మనం భావించాలా లేవర్స్ అండి హాయిగా పశువులాగా రాక్షసులాగా బ్రతుకుతున్నటువంటి నేను మానవుడనే రెండు బిట్లు దిగాను దివ్యత్వం అంట ఎందుకు నాకు అక్కర్లేదు అనేటువంటి భావనని మనస్సులోకి ఆహ్వాదించాలా ఈ రెండిట్లో ఏది కరెక్ట్ ఫస్ట్ సెకండ్ ఫస్ట్ కరెక్ట్ అంటే మనం ఎప్పటికప్పుడు ఇప్పుడు నాకన్నా ఈయన మంచి ఆయన ఈయన కన్నా ఈయన మంచి ఆయన ఈయన కన్నా ఆయన మంచి ఆయన ఆయన కన్నా ఈయన మంచి ఆయన ఉదాహరణకు ఆయనకు తొమ్మిది మార్కులు ఈయనకి ఎనిమిది మార్కులు ఈయనకి ఏడు మార్కులు ఈయనకు ఆరు మార్కులు నాకు ఐదు మార్కులు అని అనుకుందాం ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాం అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి అరే ఇక్కడికి వెళ్ళి బయలుదేరికే కూర్చున్నా ఐదు మార్కులు వచ్చినాయి ఐదు ఆయన లెక్క ఆరు చేయాలి వీళ్ళకి ఏది చేయాలి ఆయన లెక్క ఎనిమిది చేయాలి ఆయన లెక్క తొమ్మిది చేయాలి దేవుడు మర్చిపోయిటప్పుడు పది చేయాలని నా శాసలో ఉండాలి అంతే తప్ప అబ్బో ఐదు వచ్చినందుకే చాలా కష్టపడ్డ ఐదు నాలుగు చేయాలి మూడు చేయాలి రెండు చేయాలి ఒక చేయాలి సున్నా చేయాలనుకుంటే నీ బుద్ధి ఎటు ఈడుస్తున్నది ప్రతిరోజు నువ్వు తీసుకుంటున్న నిర్ణయాలు నువ్వు చేస్తున్న పనులు నువ్వు చేస్తున్న ఆలోచనలు నిన్ను ఎటువైపు తీసుకెళ్తున్నాయి నీలో దివ్యత్వం యొక్క ఆవిష్కరణ వైపు వెళ్తున్నాయా లేదు నీకు యొక్క రాక్షసత్వం యొక్క ప్రకోపం వైపు వెళ్తున్నాయా ప్రశ్నకు సమాధానం అందులో తెలుస్తుంది ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో దేనికి లేదు అయ్యే గొడవ ఎథిక్స్ అండ్ వ్యాల నాగే ఇక్కడేవో వైర్లు ఆ వైర్ నేను తొక్కినప్పుడు అది ప్రతిస్పందిస్తోంది అంటే తొక్కకుండా నేను అడగాలి అంటే ఉన్న చోట నేను గమనించి అక్కడ కాలు కట్టకూడదు సాంకేతిక అవునా జీవితంలో మనుషులకు పర్మిటెడ్ రిలేషన్షిప్స్ అండ్ ప్రోహిబిటెడ్ రిలేషన్షిప్స్ అని ఉన్నాయండి వారి వరుస మనుషులకు పశువులకు దేనికి కూడా వారి వరుసలు లేవు మనుషులు కులమని నిర్ణయించుకున్నారు పశు పక్షాదులకు కులము లేవు నీకు అర్థమవుతుందనే చెప్తే అంటే దీనివల్ల ఏమవుతుంది ఏ విచక్షణమయమైనటువంటి వికసించిన బుద్ధి వల్ల ఈ స్పష్టత నాకు ఏర్పడిందో దాన్ని నేను పట్టుకునే ఆ అర్హత నాలుగు అడుగులు ఆ పట్టు వదిలి నేను పది కింద పడిపోకూడదు yes i am different from the animals and the birds and the insects i will now take it up further i will go further more further, further up and up and, up and it would be a chance to have nilo melkonna divyathvani neeku telisina danni idaruto prema tho palustuni vallalo divyathvam perige tetto cheyatame ee kartavyam avalu veeradri nowa leda di doyidi dharma sarathi ఇది ఒక చిన్న ప్రశ్న దయచేసి వినండి మీ తేదీగా అర్థమవు నా చేతులు చూడవలసిన అవసరం ఉంది ఎందుకంటే బోర్డు లేదు రాయటం కష్టం కాబట్టి చెప్తున్నారు ఇది రెండు వేల పదమూడు రెండు వేల మూడులో అంటే పది సంవత్సరాల క్రితం రెండు వేల చాలా ఉన్నతంగా ఉండి రెండు వేల పదమూడుకు కొన్ని బలహీనతలు వచ్చినాయి రెండు వేల ఇరవై మూడుకు ఇంకొన్ని బలహీనతలు వచ్చే ప్రమాణం ఉన్నది అని అనుకోవటం ఒక ఆప్షన్ లేక రెండు వేల మూడులో ఎట్లా ఉన్నాము రెండు వేల ఉన్నాం సార్ రెండు వేల ఇరవై మూడు అక్కడ ఉంటాం ఫిఫ్టీఫిక చేస్తున్నావు మూడవది అరే రెండు వేల మూడులో చాలా న్యాయం ఉండే ఇప్పుడు రెండు వేల పదమూడులో చాలా ఇంప్రూవ్మెంట్ ఉన్నది రెండు వేల ఇరవై మూడు లో నువ్వు చూస్తూ ఉండు నువ్వు ఆశ్చర్యపోయితే ఇంప్రూవ్మెంట్ నేను సాధిస్తాను మూడు ఆల్టర్నేటివ్స్ ఇస్తున్నా మీకు ఒకటి ఇలా రెండవది ఇలా మూడవది ఇలా ఏది ఈ నేడు కనబడుతున్న వాస్తవాన్ని నిరూపిస్తోందో చెప్పండి ప్రశ్నాత్మంగా అసలు మూడోదంటే రెండు వేలు మూడు వేలు ఏం బాగోలేదు ఇప్పుడు చాలా బాగున్నాయి ఇంకా అద్భుతంగా ఉంటాయి దీనివల్ల అమ్మా నువ్వు ఫస్ట్ అంటున్నావు ఆయన లాస్ట్ అంటున్నాడు మిగిలిన మీరేం అనుకోకపోతే ఏ రోజు న్యూస్ పేపర్ చూసినా ఆ ఢిల్లీ సంఘటన తర్వాత మనిషి మగాడుగాడు మృగాడుగా ప్రవర్తిస్తున్నాడని వార్తలు వస్తున్నాయా లేదా రెండు వేల మూడులో అట్లా జరిగిందనా పదమూడులో ఇంకెక్కువైనా కదా ఇరవై మూడు లో ఇంకా ఎక్కువవుతున్నాయి కదా అంటే నెగిటివ్ అంటే అర్థమేమిటి రెండు వేల మూడులో పాటించిన మర్యాదలు పదమూడులో పాటించడం తగ్గించుకున్నాము పదమూడు నుంచి ఇరవై మూడుకి ఇంకా పథనమయ్యేటువంటి స్థితిలో ఉన్నట్టున్నాము అవునా కదా షీఈ్ కరెక్ట్ ఈ పాజిటివ్ సరే అని గుణ వాస్తవాన్ని ప్రయత్నం చేయాలి కిందటి వారం మా నాన్న నన్ను నాలుగు దెబ్బలు కొట్టింది ఇప్పుడు మూడు దెబ్బలు కొట్టి ఇంప్రూవ్మెంట్ అది కాదు ఒక్క దెబ్బ కొట్టకుండా ఉంటే ఇంప్రూవ్మెంట్ తేడా గమనిస్తే తెలుస్తుంది ఓకే సో అయ్యా ఒకసారి ఇది కొంచెం నాకు తెలియని సైన్స్ అక్కడెక్కడో సూర్యుడు పదిహేను కోట్ల కిలోమీటర్ల దూరంలో భూమి కానీ ఒక క్రమ పద్ధతితో ఈ భూమి చంద్రుడిని తన చుట్టూ తిప్పుకుంటూ తాను తిరుగుతూ రాత్రింబడ్డకు కారణమై సీజన్స్ కి కారణమయ్యేటట్టు సూర్యుడి చుట్టూ తిరుగుతోంది ఎంత దూరం బోర్డు అంత దూరం భూమి సూర్యుడితో పోలిస్తే మూడు లక్షల ముప్పై మూడు వేల రెట్లు చిన్నది అంటే రివర్స్ సూర్యుడు భూమి కన్నా మూడు లక్షల ముప్పై మూడు వేల రేట్లు పెద్ద ఆ పక్కన ఉన్నటువంటి ఇతరత్ర గ్రహాలు మీకు ఏది చిన్ననో ఏది పెద్దనో కొంచెం సైజు వాడి తెలుస్తాయి ఈ సూర్యుడు మనం గ్రహం అనుకుంటున్నాం నమస్కారం నాకే ప్రశ్నించడం లేదు ఇంత సూర్యుడు కూడా ఒక్క నక్షత్రం అంట ఇలాంటి నక్షత్రాలు కోటాను కోట్లుంటే అది గ్యాలక్సీ ఉంటారు అలాంటి గ్యాలక్సీలు లెక్కలేనలు ఉన్నాయట అంటే మొత్తం ఇది యూనిట్ అనుకోవటానికి వీలు లేకుండా ఈ విశ్వం నిరంతరం విస్తరిస్తూ ఉన్నది అంటే కొత్త గ్యాలక్సీలు పుడుతున్నాయి కొత్త నక్షత్రాలు పుడుతున్నాయి అది విస్ఫోటనానికి గురవుతున్నాయి కొత్త గ్రహాలు ఏర్పడుతున్నాయి భూమి లాంటి అనుకూల జీవానికి అనుకూల వాతావరణం గ్రహాలు లక్ష్యం ఉన్నాయి ఈ విశ్వంలో ఇప్పుడు నీ అటేజ్ చెప్తున్నా ఇంపార్టెన్స్ అయ్యాక ఏది నీ చిరునామేంటి నీ తెలిపేటేంటి నీ గ్రహింకేంటి నీ బుద్ధి ఏంటి నువ్వు ప్రవర్తిస్తున్నదేమిటి నీ గొప్పతనం ఏమిటి నీ లెక్క ఏమిటి నీ ఖాతరేమిటి అసలు అందువల్ల విద్యా తాతి వినయము అని చెప్పారు మన వాళ్ళు అంటే విద్య వల్ల నీకు మొట్టమొదట ఏర్పడవలసిన సంక్రమించవలసిన సద్గుణం ఏమిటంటే వినయము వినయ సంపన్నుడవవు అన్నారు వినయ కూడా సంపద అనేస సంపద అంటే ఇది ఆస్తుండ ప్రతి పదంలోనూ ఉన్న అర్థాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తే ఏడు సంస్కారవంతమైన జీవితం అవుతుందో అర్థమవుతుంది అందులో ఇమిడి ఉన్నది ఎథిక్స్ అండ్ వాల్యూస్ దాట్ ఈస్ అవర్ ప్లానెట్ చూడండి మన యుద్దాలు మన సమస్యలు మన గొప్పతనం మన కష్టాలు మన సాంకేతిక ప్రగతి మన యొక్క చిత్రకళ మన యొక్క నైపుణ్యాలు మన యొక్క ప్రగతి మన యొక్క నాగరికతలు ఉండి తమరి ఈజిప్షియన్ మాయా నాగరికతలు ప్రస్తుతం ఉన్న నాగరికతలు ఇప్పుడు కొత్త తిక్క నాగరికతలు అవునా ఈ మతాలు కులాలు పర్తింపులు ఇవన్నీ కలిసి విలియన్స్ ఆఫ్ సోన్స్ కోట్లాది మంది పుట్టి వెళ్ళిపోయారు ఈనాడు కోట్లాది మంది ఉన్నారు వీళ్ళు ఖాళీ చేస్తే కొట్లో వచ్చి ఉండటానికి సిద్ధంగా ఉన్నారు ఏమిటి నీ లెక్క నేమిటి నీ చిరున ఏమిటి గోపదనం ఈ ప్రశ్నలకు ఆలోచన అర్థమవ్వటం మొదలు పెడితే మనం ఎంత కంట్రోల్డ్గా ఉండాలో మనకు తెలుస్తుంది సరే నీ everything was created to be loved things were created to be used but when to the human soul put in to man to use things <laughs> are created to be used the problem is where it comes to reverse session that means what we are using the person who is loving the things we are using you are fine with you వ్యక్తులను అలగ తీస్తున్నాం మనం ఈ మంచుకోవడంతో నేను చెప్పి తీర్చడంతో అయ్యో అన్యాయంగా వాడుకుంటాయి ఇది అర్థం కదా ఇప్పుడు ఈ పెముని నే వాడుకుంటారేమో అనుకో దీని ప్రాణం లేదు సదనం లేదు చైతన్యం లేదు ఈ రిజు ఇంకో రిజు గొడుకు దీని ప్రేమిస్తున్నా ఈ వాడుకుంటున్నా నీ తేడా చేసిందా నిజానికి నేను ఏం చేయాలి ఈ ప్రేమించాలి దీన్ని వాడుకోవాలి రివర్స్ ఈ రివర్స్ వల్ల సమస్యలు వస్తున్నాయని నాకన్నా నీకు తక్కువ తెలుగుతానని ఉంటే నీ అమాయకను నేను దోచుకుంటున్నాను నాకన్నా ఎక్కువ తెలుగుతేంటే నన్ను అవసరం చదువు భయ ప్లీజ్ అని అర్థం Do do unto unto others others as you want others to do unto you want to అని చెప్పారు ఇతరులు నీకు ఏమి చేస్తే మంచిది అనుకుంటావో అదే నువ్వు తే ఇతరు ఏమి చేస్తే బాగుండదు అని నువ్వు అనుకుంటున్నావు అది నువ్వు తే మాత్ర అంతే ఇంత సింపుల్ గా మనకు సత్యం అర్థమవుతూ ఉంటే అర్థమైన సత్యాన్ని విస్మరించి తెలియని దాని గురించి పాకులాడేటువంటి బలహీన నాగరికత ఇక ఎక్కడి నుంచి వచ్చింది పునాదు లేని నాగరికతల నుంచి వచ్చింది భారతీయ సంస్కృతి తప్ప మరే సంస్కృతిలో మాతృదేవోభవ అననల్ పితృదేవోభవా అననల్ ఆచార్య దేవో భవ అనల్ అతిథి దేవు అనన్న సరాచర సమస్త ప్రపంచంలోనూ అదే భగవత్ చైతన్యముంది అని నీ గుర్తుందో లేదో మా చిన్నతనంలో నడుస్తూ నడుస్తూ పొరపాటున చిప్పుడు కట్ట కనుక కాగిలితేరే తీ చూపు కట్ట దండం పెట్ట అన్న ఏమనుకున్నావు రాపురు కట్ట లేకపోతే నీ ఇల్లు అపరిశుభ్రంగా ఉండి రోగాలు వస్తాయి నీ ఆరోగ్యాన్ని కాపాడుతున్న చీపురు కట్ట చిప్పు ఇది మన అమ్మ నేర్పించిన సంస్కారం మనకి ప్రపంచంలో మొత్తం ఇన్ని వేల సంవత్సరాల నాగరికతలో ఏ నాగరికతలో ఈ భగవత్ తత్వం యొక్క ఎలాంటి వివరణ ఉందో వీటికి తెలిస్తే సార్ నేను నేర్చుకుంటా కాళ్లకు చెప్పులేసుకుంటా ముళ్ళు పుచ్చుకోకుండా వాటిని పాదరక్షలు అన్నారు చూసార ఆ చెప్పు గురిక విశ్వయ ప్రేమగా పెట్టడం నేర్పాల మనం ఆ పని సాక్షు చక్కగా వేసుకుంటావు నువ్వు సాక్షు తీసి విశ్రేస్తున్నావు తీసుకెళ్ళి పెట్టు విశ్లేషణ ఏంది అసలు ఆ వస్తువు మీద నీకు ఏంటి సాక్స్ లేకుండా సూవేస్తుని వెళ్తావా నిజానికి నువ్వు విశ్లేషణ పద్ధతికి దానికి కోపం వచ్చింది నేను రేపు వద్దు రాంగ్ అని అన్నట్లయితే నీ ఆఫీస్కి ఎట్టబోతువు అంటే ప్రాణం ఉన్నా లేకున్నా వస్తువుని గౌరవించవనే ప్రేమించవనేటువంటి ఉదాత్తమైన సంస్కృతి మనకు నేర్పించింది భారతీయ సంస్కృతి కారణమేంటి భగవతాత్వం ఒకటి అదే అన్నిట ఉన్నది ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి దాన్ని మీరు సూర్యుడు దూరం గురించి చూపించాలి పదిహేను కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న భూమి ఎక్కడి నుంచి పుట్టింది సూర్యుడి నుంచే పుట్టింది ఈ చదువుడు ఎక్కడి నుంచి పుట్టాడు భూమి నుంచే పుట్టింది ఈ భూమిలో ఉన్నటువంటి పాంచభౌతికమైనటువంటి శరీరం వల్లనే మన శరీర నిర్మాణం జరిగింది ఆకాశతత్వం శుద్ధి తత్వం అగ్నితత్వం జలతత్వం వాయుతత్వం వల్ల మనకి శరీరం ఏర్పడింది ఎప్పుడైతే ఈ శరీరం భూమి నుంచి వచ్చిందంటావో ఆ భూమి సూర్యుడు నుంచి వచ్చిందంటావో ఆ సూర్యుడు మనకు తెలుసో తెలియకపో పరమాత్మ నుంచి వచ్చిందని భావిస్తున్నావో అదే పరమాత్మ తత్వం సదే సభత్ భావించడానికి నీకు అభ్యంతరం ఏమిటి ఆలస్యం ఏమిటి నీ ఆలోచన నీ ప్రశ్న ఏమిటి అదే కానుడు ముఖర ఒకరు పావు మీటర్ ముక్కరు రెండు కిలోమీటర్ల బుక్క పది కిలోమీటర్ల బుక్ అదే బుక్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఇది కాంప్లికేటెడ్ విషయాన్ని పరిచి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నది సమయం అవుతున్నారా బాగా అర్థమవుతున్నారా ఈ పొద్దున పొద్దున ఇదే సీరియస్ కాబట్టి ఎందుకు చెప్పిన సార్ మా చవ్వించాలా నవ్వించాలా డాన్స్ చేయించాలా ఏమో ఏర్ ది సోర్సెస్ ఫ్రం వేర్ వీ గెట్ ఎనీ ఐడియా అబౌట్ ఎజిట్స్ అండ్ డైజిన్స్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి ఐడియా రిలీజియన్ కానీ ఇంకో చిన్న రిజిస్టన్ చెప్తాను కావాలంటే తర్వాత ప్రశ్నించండి నాకు ఒప్పుకున్నంత తెలిసినంత సమాధానాలు చెప్తాను మతం ఒక స్థాయిలో మనిషిని దిగత్వం వైపు తీసుకెళ్తుంది మతం నుంచి ఆధ్యాత్మికత వైపు మలటినప్పుడే మనిషి మనీషి అవుతాడు దేవుడు అవుతాడు మతం దగ్గర ఆగితే మంచివాడు అవుతాడు అక్కడే ఆగిపోతాడు ఈ తేడా మీరు ప్రయత్నం చేయండి హౌ మెనీ కమ్యూనికేషన్ స్కిల్స్ చెప్తూ మిమ్మల్ని విషయం చెప్పాను భాష పుట్టిన తర్వాత మనిషి పుట్టింటే మనుషులందరూ అదే మాతృభాష అయ్యుండేది మనిషి పుట్టిన తర్వాత భాష పుట్టింది కాబట్టి అనేక భాషలు పుట్టాయి అని ఇదే లాజిక్ మనిషి పుట్టిన తర్వాత మతం పుట్టింది కాబట్టి అనేక మతాలు వచ్చాయి మతం పుట్టిన తర్వాత మనిషి పుట్టింటే ఆ మతం వాళ్ళే ఉండేవాళ్ళు ఇది మన మతాన్ని చిన్న శరీరానికి చెప్పడాన్ని ఒక వాస్తవాన్ని వాస్తవంగా గుర్తించడానికి కావలసిన సంస్కారవంతమైన హృదయం గురించి చెప్తున్నాను ఇది నీళ్లు కరెక్ట్ ఇందులో బటర్మిల్క్ పోస్తే మంచి సీసా అట్టి పెట్టుకునే తత్వాన్ని కలిగి ఉంది ఇందులో పాలు పోస్తే పాలు పోసుకోవచ్చు నూనె పోస్తే నూనె పోయవచ్చు ఇది ఇష్టవచ్చు నెయ్యి పోస్తే నేను గోదవచ్చు సీసా తత్వాన్ని అర్థం చేసుకో ఇందులో నీళ్లునే సార్ ఇందులో పాలు పడ్డ రిలీజియన్ నుంచి మీరు స్పిరిచువాలిటీ పెరగటానికి ప్రయత్నం చేయండి ఇట్స్ భగవంతుని ఆమ్ ఆమ్ అని ఇంగ్లీష్ లో వివరిస్తారు సర్వశక్తి మంతుడు సర్వద్రష్ట సర్వస్రష్ట లయకర్త గుర్తించేది పెంచి పోషించేది తాను రక్షించేది తాను ప్రళయాద సమయంలో సర్వాన్ని తనను లయం చేసుకునేటువంటి తాము అని మనకు మతం చెప్పింది అని భగవద్ తత్వం యొక్క మనం అర్థం చేసుకోవాలి పశువుల వర్ణవే పాతివే కూల యొక్క దర్శన అములువే దైవంపు యొక్క ఈశ్వరాధిరామ గు ఆయన కొన్ని వందలు ఏడాది తను చెప్పిపోయాడు అర్థమవుగా సిలబస్ లో ఉన్నందుకు చదువుకున్నాము ప్రతి పదార్థ తాత్పర్యం రాయాలంటే పరీక్షలు రాసేసారు మార్కులు వచ్చాయి పాస్ అయ్యారు పై డిగ్రీలు వచ్చేసామని ఆచరిస్తానని కోరుకుంటున్నా అర్థం సవివరంగా చెప్పాను తర్వాత చదువుకునే టైం లేదు లెట్ అస్ డిస్కస్ అబౌట్ త్రీ సీకర్ వాల్మీకి విశ్వామిత్రు హత్యలు దోపిడీలు దొంగతనాలు చేసే మనిషి అవునా నారదుడు కథ మనకు తెలుసు ఈ మధ్యనే రామరాజు గారు కూడా మనం చూశారు అవునా ఆయన తపస్ చేశాడు నన్ను మానవుడు చెప్పినట్టు పుట్ట పుట్టలో పాములు ఆ వాల రంభ ఉల్లసి ఇంద్రువులు వాళ్ళు వీళ్ళు వచ్చాడు అంత మొత్తానికి చివరికి డిస్టర్బ్ కాలేదు డిస్టర్బ్ కాకపోతే సరికి ఆయనకు దేవుడు అనుగ్రహించాడు రామరామ మంత్రం ఆ రామరామంతో ఊహించి రాయగలిగినటువంటి సామర్థ్యం అద్భుతమైనటువంటి సాహిత్య సృష్టి జరిగింది అది వాల్మీకి యొక్క గొప్పతనం ఆయన బ్రాహ్మడా ప్రశ్న అర్థమైంది మీకు నంబర్ టూ విశ్వామిత్రుడు మనకు తెలిసినప్పుడు విశ్వామిత్రుడు క్షత్రియుడు ఈయనేం చేశాడు ఎక్కడో యుద్ధం చేసి అడవిలో నుంచి పోతూ ఉంటే వశిష్ఠుల వారి ఆశ్రమంలో ఇలా మనిషిని రావుగా బలి అని చెప్పని వచ్చింది వస్తే ఆ మహారాజా రాఘరాహ ఆశ్రమానికి వచ్చాడు అందుకని దయచేసి భోజనం చేసి వెళ్ళండి హే పరేషాన్ని పిచ్చి పిచ్చుకున్న నాకున్న గుర్త పది మంది మనుషులున్నీ దాని దగ్గర పదివేల మంది సైన్యం ఉంది అందరూ భోజనం పెద్ద అంత తిక్కకున్నదా నీకు చిచ్చింద బాబునోడా అన్నాడు ఆయన మీరు స్నానం చేసి కని నేను భోజనం ఏర్పాటు చేస్తాను కామధేవుని యొక్క కూతురు నందిని వశిష్ఠుడ ఆ నందినితో అమ్మ అర్థుడు వచ్చారు తండ్రి రాజు ఆయనకు సైన్యం కూడా ఉందట అంతమందికి ఏం కావాలో సమకూర్చు తల్లి అన్నాడు ఆయన అక్కడ కాముగా కూర్చున్నాడు మన సినిమాలలో మాయాభద్రాలు తప్పి తిప్పితే వస్తువులు వచ్చినట్టు వస్తువులు పోయినట్టు ఆ నందిని తన మహిమ వల్ల అందరికీ పెట్టి రాదుతున్నాడు ఎంత తీసినవి అంతా అన్నాడు అడుగు అన్నాడు నాకు ఇచ్చేయూ అన్నాడు ఏం చేసుకుంటావు నువ్వు నీ కావాలి లక్ష పోగులు ఇస్తావు పది లక్షల పోగులు ఇస్తా రాజ్యంలో ఉన్న ఆవులని నీకు ఆ కామ నందిని మాత్రం నాకు ఇచ్చేసేది ఆ నందిని ఏమి అన్నాడు నువ్వు రక్షించుకో నేనేం చేయను అన్నాడు అప్పుడు తన బొమ్మలో శరీరంలో ఉన్నటువంటి వెంట్రుకలు రేణువులో నుంచి లక్షలాది సైన్యం వచ్చి నిస్వామి సైన్యాన్ని ఫట్ ఫట్ ఫట్ అప్పుడు తాను స్వయంగా అస్త్రాలు వేయటం వల్ల వశిష్ఠుల వారు తన బ్రహ్మరంగా మనకి ప్రత్యేక చేతి కింద పెట్టుకునే కదా అక్కడ పెట్టి అన్నాడు తాను వేసినటువంటి దివ్యమైన అస్త్రాలు ఏది పలివేయా అప్పుడు అర్థమైంది బ్రహ్మతేజం ముందు క్షాత్రియ తేజం పనికిరాదు అందుకని ఏం చేయాల నేను తపసుమేట ఎవరి గురించి బ్రహ్మ గురించి ఆ గురి నువ్వు రాజశివుల రాజశిక్షను 1, 2, 3, 4, 5, 6 గ్రేట్స్ హ్యావ్ ఇస్ టు బోల్డ్ ఈ లోపల మేనకు వచ్చింది భక్తు అతంతా నా కథ కాదు నా సంగతి ఏం జరిగింది అప్పుడు శివుడికి బ్రహ్మ వచ్చి నాయనా నీవు బ్రహ్మర్షి అన్నాడు నువ్వంటూ ఒప్పుకుంటానా ఆ పెద్ద మనిషి ఏ వశిష్ఠుడైతే నేను అడిగితే నాకు నందిని ఇవ్వకుండా నా ఆయుధాలన్నింటినీ నిర్వీర్యం చేశాడో ఆ వశిష్ఠుడు నేను బ్రహ్మర్షి అప్పుడు ఒప్పుకుంటాను బ్రహ్మ వచ్చే నాగే నువ్వు కాకపోతే నాగేరు సరేనా బ్రహ్మగారు వెంట నాయనా వశిష్ఠ అదికొచ్చు ఎవరు వచ్చారు అంటే ఆహా బ్రహ్మర్షులకు స్వాగతం ఆయన చెప్పినప్పుడు అప్పుడు అర్థమైంది అహాన్ని ఎంత అణుచుకుంటే దేవుడు ఎంత ఊపిరి వస్తాడు సరే కంట్రోల్ యువర్ టెంపర్ కంట్రోల్ యువర్ విగో నేను అనే భావన నీలో ఉన్నంత వరకు నీకు దివ్యతత్వం అర్థం కాదు అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తే మిగిలినవన్నీ చాలా అనుకూలమైనటువంటి విషయాలుగా కనపడుతూ ఉంటాయి అది మనకు విశ్వామిత్రుడు మూడవ వాడు వ్యాసుడు ఈయనెవరండి మహాభారత వినాయకుడు చెప్తే ఈయన డిక్టైబ్ చేసి అది రాసుకున్నాడు ఆయన స్టెనోగ్రాఫర్ సరే అసలు ఎవరు ఈయన వ్యాసుడు ఎవరు బ్రాహ్మణుడా ఎవరండి ఎవరికే నేను చెప్పాను వ్యాసుడు భర్త వంశానికి ఒక రకంగా మూల పురుషుడు కానీ అతనికి పుట్టుక గురించి నేను అడుగుతున్నానమ్మా ఎవరి పోని కాదు ఎవరు చెప్పరాడు పట్టికుండలో పుట్టినవాడుకుండలో పుట్టినవాడు ద్రోణుడు పట్టికొండలో పుట్టినవాడు నేను కాదు చెప్పారు ఇవ్వండి చెప్పండి చెప్పినీకి పుట్టినవాడు ఆ మత్స్యగంధి అన్న అర్థం చేసుకోంత్రి శంత భీష్ముడి తండ్రి ఈయో అనుకోకపోతే నెక్స్ట్ దసరా దిశ వస్తాయి కదా వచ్చినప్పుడు ఒక ఐదు వేలు రెండు వేలు మూడు వేలు పెట్టి బట్టలు కొంటారు కదా ఒక్క కీసో తగ్గ చేసి ఒక మహాభారతం ఒక రామాయణం ఒక భాగోకం మూడు కొనండి లే వాళ్ళకు చెప్పిన ఈ మత్స్సు అది అంటే ఒక కొన్ని యోజనాల దూరం ఆ చేపల వాసన వస్తున్నటువంటి అమ్మాయి ఆ మనిషికి ఎందుకు గుడ్డి పుట్టిందో మనకు తెలియదు కనీసం నాకు తెలియదు ఆయన ఏం చేసిందంటే అరే ఈ క్షణంలో గనక అద్భుతమైన ముహూర్తం గడియారం నేను చూసుకుంటున్నాను ఓకే మీరు ఆయన గడియాల మీద చూసిందని అనక్క అవునా ఈ క్షణంలో ఒక వ్యక్తి గత ఉద్భవిస్తే వాడు అత్యద్భుతమైనటువంటి ప్రతిభావంతుడవుతాడు ప్రపంచానికి మేలు చేకూరుస్తాడు కాని మనకున్న నమ్మకాల ప్రకారం తొమ్మిది నెలల తల్లి గర్భంలో పడినప్పుడే కదా ఈ క్షణం ఉదయిస్తాడు ఈ క్షణం గురించి తొమ్మిది నెలల క్రితం ఎవరికి తట్టలేదు ఇప్పుడు నాకు తట్టడం వల్ల లాభం ఏమిటి అని నది మధ్యలో ఉన్న అతనికి అంతటి పరాశత మహర్షి గాని ఇట్లా గొప్ప అబ్బాయిని సృష్టించలేడు స్త్రీ కావాలి అందుకే నేను అర్ధనాశ్వర తత్వం గురించి నేను చెప్పాను అప్పుడు ఏం చేస్తాడంటే చూడమ్మా నాకేదో నీ మీద కోరిక నేను అడగటం లేదు ఈ మొత్తం ప్రపంచానికి ఉపయోగపడేటువంటి వ్యక్తి యొక్క జన ఒక అద్భుతమైన ముహూర్త విధి ఉంది నువ్వు నా ఆ వ్యక్తి సంతానానికి నువ్వు తల్లిదా మారు అని చెప్పని చెప్తాడు చె ఏం బ్రాహ్మణుడారు మంచి వాడు ఎవరు ఎక్కించుకుంటే ఒక్క తీసుకో ఇట్లా చేస్తున్నావు నువ్వు పగలు చీకటి చేస్తా ఎవరు చూస్తాడు ఎవరు చూడకుండా చేస్తా పెద్దది అన్నీ దోషం లేకుండా చేస్తా మరి ఎవరో ఇంకోటి చేస్తున్నా మా అయ్య ఎవరికిస్తాడు మహారాజు భార్యను చేస్తాడు ఇది అర్థమవుతుందా సీక్వెన్స్ ప్రతి భస్టకి సమాధానం చేశారు నాకు నలుగురు చూస్తాడు ఎవరు చూడరు పగలు చీకటి చేస్తా అర్థం చేసుకోండి అందుకని చదవదని చెప్తున్నా ఏ ఆలోచన వల్ల ఏ తర్కం వల్ల ఏ ప్రశ్నించే తత్వం వల్ల నేర్చుకునేటువంటి తెలుస్తుందో తెలిసొస్తుందో అది నీ చేతిలో ఉన్నప్పుడు ఎవరైనా నేను అడిగేది ఎదురించేది సో అలా పుట్టినటువంటి వాడు వ్యాసు పుట్టడంతోనే మామూలుగా మనకు పదివేలు పన్నెండు వేలు పద్నాలుగు నాలుగు వస్తే ప్రదోడమవుతాం అనేది సద్యోగర్భము ఇన్స్టంటేరియస్ గ్రోత్ పెద్దవాడయ్యాడు నాన్న నమస్కారం అమ్మ నమస్కారం నీకు అవసరం ఉన్నప్పుడు నన్ను తలుచుకోటల్లి నేను ఎక్కడున్నా మరుక్షణంలో ప్రత్యక్షం అవుతాను నీకు అర్థమైందా అలాంటి మనిషి వ్యాసుడు ఏ కులము ఈనాడు నువ్వు లెక్క పెట్టుకోవలసిన ఎస్సీ ఎస్టీ కేటగిరీ అమ్మాయి వ్యక్తి నేను ఈ మూడు ఎగ్జాంపుల్స్ మీకు ఎందుకు చెప్పడానికి ప్రయత్నం చేశానంటే కావలసింది కులమా గుణమా గుణ కులము నీవు గర్వించు గుణాన్ని సంపాదించు నేను దేవుడు ఎవరి అడిగి పంపించిందా ఇక్కడికి ఏ కులంలో పుట్టవా వీడింట్లో పుట్టవా వాడింట్లో పుట్టవా అని అడగలేదు కదా అడగకుండా పంపించాడు కదా మరి పంపించినప్పుడు నీవు జీవించే విధానం వల్ల కదా నీ గుణము ఏర్పడేది బుద్ధి అందరం వైపు ఈడుస్తూ ఉంటే అదృష్టం అందలం బుద్ధి బురద వైపు అంటే నీ క్యారెక్టర్ నీ ప్రవర్తన అది ఎపిసోడ్ రాయాలి స్కూలో మూడు పెళ్లిల గురించి మాట్లాడతారు నేను టైం నచ్చిందే నాకు ఇప్పటి నుంచి ఎంత టైం ఉందని చెప్పు సీతా కళ్యాణం చెప్పేది ముందు సీతమ్మ వారు జనకుడు కన్న కూతురు కాదు సంతానం లేనందుకు భూమి దున్నటానికి యాగశాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే నాగలికి తగిలి ఒక పెట్టే పెట్టలో పాప అందువల్ల సీతారా అయ్యా నేను వచ్చినాక శివుని యొక్క ధనస్సు జనకుడి ఇంట్లో ఉంది అది కదల్చడానికి ఈ మానిషి బలమైన వాడు ఇరవై మండో యాభై వందో కావాలి అలాంటి అమ్మాయికి మూడు ఎక్కడ తీసేసింది ఓడినా నా ఇంకా గుర్తి పెరిగినందుకు నేను ఏదో అనుకున్న గానీ ఇంత గొప్పదన్నమాట ఈయన అందుకని దీ అమ్మాయికి మొగుడు ఎసు తోడు కావాలా తగ్గ స్థాయి ఉన్నోడు కావాలా మా అయ్య చేసినట్టు జయమాటాన్ని ఇలా అనదు అసంతో ఇసు తీసుకురాకూడదు అందుకని ఏం చేసిండు శివ ధనుసు అవలీ కలిపి పక్కకు కలిపినటువంటి వంటి నా కూతురి చెయ్యి పట్టుకోవటానికి ఆ శివధనుసు ఎత్తుపట్టగలిగినటువంటి వీరుడికైనా అమ్మాయికి ఇస్తా ఈ కులం ఉన్న వాడికి ఇస్తా కుల ఉన్నవాడికిస్తా చట్టు తీస్తానని చెప్పి ఆయన చెప్పలేదు ఈ పాయింట్ ఆఫ్ ఎంత స్వయంవరం విశ్వామిత్రుడికి వార్తంది అప్పటికే ఆయన రామలక్ష్మణ్ తీసుకుని అడవికి వచ్చాడు తన విద్యనంతా వాడు అవి నేర్పించాడు ఎవరికి రామలక్ష్మణుల రాముడెవరు సాక్షాత్ విష్ణుమూర్తి విశ్వామిత్రుడెవరు ఒక క్షత్రుడై తపస్సు చేత బ్రహ్మత్వాన్ని స్వీకరించినటువంటి వ్యక్తి ఆయన ఏం చేశాడు దేవుడికి అప్పగెప్పాడు నీవు నాకు ఇచ్చాడు రాము లేకపోతే నేను నారాయణమూర్తినిలే చెప్పారు రాముడు తలవంచి విద్య నేర్చుకున్నాడు కృష్ణుడు తలవంచి ఆశ్రమానికి వెళ్లి విద్య నేర్చుకున్నాడు గురువుకి ఇచ్చిన గౌరవం అద్భుతమైనటువంటి అవతారభూర్తుడే గురువులకు గౌరవించిన గౌరవం ఇచ్చినప్పుడు నీవెంత నేనెంత అది ఒక దేశం మనం అర్థం చేసుకోవాలి నేర్పించి తీసుకెళ్ళారు తీసుకెళ్లిన తర్వాత అక్కడ స్వయంవరం సీత కోల్డ్ అంతమంది రావణాసురుడు వచ్చారు ఈ రావణాసురుడు ఎవడు కైలాసం మీద ఉన్న శివుణ్ణి కూడా జఠాకఠాన్ని కిశోర చంద్రష్ఠి మమ అదరగొట్టాడు అదరగొట్టేటువంటి వాడు వచ్చున్నాడు వాటి ముందు మిగిలిన వాళ్ళందరూ లేదా వాడి వల్ల రాలేదు ఎందుకని సీతమ్మని చేపడుతున్న ఈ రాక్షస తోడి పూర్వమ్మలో ఒకడు సూర్యాడు చూశాడు స్వామిత్రుడు వచ్చాడు ఇంకా నారి సారించే మనం ఏదో ఇప్పుడంతా మెషిన్ గాని ట్రాయిస్ మనకు చెయ్యదు వీళ్ళు వంచి నారి ఎక్కించాలి ఎక్కించిన తర్వాత ఆకరణాంతము దాన్ని సారించి బాణం వదిలిపెట్టాలి ఆ ఎక్కించే ప్రయత్నంలో విరిగింది ఎందుకంటే అందుకని పరిశ్రాముడు కోపం వచ్చింది ఈ పరిశ్రాముడు ఈ నమ్మకాన్ని వీరేం సామాన్యుడు కాదు ఆయనే అన్నాడు శివుడి ధనుస్సుని ఎక్కుపెట్టేంత మునుడు పుట్టే నువ్వు ఇన్ని వేరసాలు మొత్తం క్షత్రియులు లేకుండా నేను ప్రపంచాన్ని నిర్మూలన చేస్తే మళ్లీ ఒకటి కొత్తగా పుట్టుకొచ్చిండు చంపేస్తా ఇదిగో నాయకు నా నాయనాత్వం కట్టుకో మొత్తం లాగేసుకున్నాను ఈ అవతార ప్రయోజనం తీసు కొత్తగా రంగాల్లోకి ఈ బలం కూడా నాకు కావాలి ప్రపంచంలో ఇంకెక్కడైనా పుస్తకాలలో చరిత్రలో పోది మత పుస్తకాలలో ఇంత సునిశ్చితమైన మేధా ప్రజ్ఞతో ఆలోచించి వ్రాయబడ్డ కావ్యాలున్నాయా చెప్పండి మాయల గురించి నేను మాట్లాడుతుందా గురించి మాట్లాడటం దా నిమిషం నమస్కారం పెడతాం దేవతల గురించి మాట్లాడటం లేదు మానవ కల్పిత మానవ మేధస్సు యొక్క కల్పిత గొప్పతనం గురించి మాట్లాడుతున్నాను had soft to whom india exists let us receive all this to us and let us continue the glory and not fade and make a miserable thing of that rukmini karya tandi balahiru anna balavantudu nannu unko vadichi pelliyestadanta krishna gurinchi nenu vinna manchi kutadanta anko avune kada pasi గనుడా యుషుడేగను అంటే వాడు కంటే పంపించింది ఆ దృష్టి రుక్మిణెట్టుంటే వాళ్ళు ఎవరో అమ్మాయి మిత్రం రాసింది ప్రేమలేఖని చదివిడు సరే భగవంతుడు కాబట్టి అర్థం చేసుకున్నాడని భావించాలి లక్ష్మీదేవి అంశంతో రుక్మిణి పుట్టింది కాబట్టి సరే వస్తూ నాన్నాడు వెళ్ళాడు తీసుకొచ్చుకున్నాడు పెళ్లి చేసేసుకున్నాడు ద్రౌపదీ స్వయం భార ఎందుకు చెప్తున్నానంటే తర్వాత చెప్పాల్సిన అంశాలున్నాయి కాబట్టి ఆ రోజుల్లో సీత క్షత్రియ కన్య రుక్మిణి క్షత్రియ కన్య ద్రౌపది క్షత్రియ కన్య భగవద్గీతలో ఉన్న శ్లోకంలో మయా సృష్టం అని చెప్తూ తలనించి మేధస్సు తెలివి వల్ల బ్రాహ్మణులు చేతులు భుజ బలం వల్ల క్షత్రియులు తొడలు గురువుల వల్ల ఐష్యులు పాదాల నుంచి నాలుగల కర్ణము నలుగురు పుట్టారు అని భగవద్గీతలో ఉన్న శ్లోకం తొడలుంటే తెలివితేడలు వద్దని చెప్పిందా చేతులతో పనిచేయొద్దని చెప్పిందా చెప్పలేదు నీరు ఏది స్ట్రాంగ్ పాయింట్ ఎక్కడ వీక్ ఉంటే అక్కడ స్ట్రెంగ్ చేసుకోవాలో చెప్పింది అంతే అది వద్దనేది చెప్పలేదు కదా నీకే తేలిగ్గా వస్తుందో ఏది కష్టపడితే వస్తుందో చెప్పాడు కష్టపడమని చెప్పాడు తప్ప తేలిగ్గా సంపాదించుకోమని చెప్పలేదు కదా ఇది అర్థం కానంద పుష్కరంగా ఉన్నారు వై దర్ అవర్ అటెన్షన్ దయచేస్తున్నా మాడు సరే ఇవన్నీ ఏమో మామూలు చెప్తా చెప్తా చెప్తా నిమిషం వెనక్ వివాహ వ్యవస్థ మనుషుల్లోనే ఉంది పశుపక్షాదిలో లేని ఓ సింహం ఆలసింహాన్ని వేసుకుని ఓ పది మంది నేను ఎట్ేసుకుని తిరుగుతే తిరగొచ్చు కాక కానీ దానికి నేను భర్త నువ్వు కలిసి కాపురం చేశాయి అనేటువంటి భావన తెలియని స్పృహ లేని జంతు జీవితం మా నాన్న మా తాత మా ముత్తాట మా ఊరు ఈ భావనలు పశువుకి ఎక్కడున్నాయి పశువుకు లేవు అంత ఉదాహతమైనటువంటి మనిషి జీవితంలో ఎక్కడ మనకు వివాహం యొక్క సెంట్రల్ థీమ్ కనబడుతుంది అంటే ఒక సర్గస్ పలను విడినప్పుడు ఒక పెద్ద స్తంభం ఒకటి కనబడుతుంది ఆ తర్వాత చుట్టూ చిన్న పిల్లర్స్ ఉంటాయి ఒక గొడుగులో ప్రధానమైనటువంటి ఒక కాండ ఉంటుంది మిగిలిన కొన్ని చిన్న సుగలు ఉంటాయి అలా మ్యారేజ్ అనేటువంటిది మనకు చాలా మూలమైనటువంటిది ఆ మార్గం మూలమైనటువంటిది ఏమవుతుందో తెల్సి ఉందా అవునా తీసేస్తాను లెట్ అస్ డిస్కస్ ఇన్ సమ్ నిన్న మీకు ఎల్ఈక్వల్ టు ఎల్ మైనీరో అని చెప్పని చెప్పారు బర్త్ అండ్ డెత్ పుట్టుక మన చేతిలో లేదు చావు కూడా నిజానికి మన చేతిలో లేదు మధ్యలో ఉన్న కాలాన్ని జీవించడం కోసమే మన చేతిలో ఇచ్చారు పెళ్లి అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఎవరో పుట్టుకతోని అత్యధిక అత్యధిక ప్రభావోపేతమైనటువంటి పూర్వజన్మం సంస్కారం సన్యాసం తీసుకున్నటువంటి వ్యక్తులకు నమస్కారం ఒక వ్యాస మహర్షికి నమస్కారం ఒక వశిష్ఠులకు నమస్కారం పెళ్లి చేసుకున్నాడు వివేకాథ నమస్కారం పెళ్లి చేసుకోలేదు అతని గురువు రామకృష్ణ పరమంస పెళ్లి చేసుకున్నాడు కానీ సంసారిక జీవితాన్ని జీవించలేదు నమస్కారం మనం మానవ అంత కఠోరమైనటువంటి విషయాలు మన వల్ల కావు అందుకని వివాహం తప్పు కాదు కానీ వివాహం గౌరవాన్ని గుర్తించి జీవించడం నేర్చుకో ఎవరోపా అని మనకు అక్కడ వస్తుంది మ్యారేజ్ తోనే మోడల్స్ నింపు ఉన్నాయి ఎథిక్స్ అండ్ వాల్యూస్ అక్కడ మూలం ఉంది మ్యారేజ్ ఇస్ ఎ డిఫంట అవుట్ డేటెడ్ ఇన్స్టిట్యూషన్ అని ఒక న్యూస్ పేపర్ లో దెబ్బ పడి ఉంది వివాహం అనేటువంటిది పనికిరాని పాతకాలకు చింతకాల పక్షడి వ్యవస్థ కానీ తీసయ్యండి అని ఒక మేధావి ఇంగ్లీష్ న్యూస్ పేపర్ లో ఆర్టికల్ రాశాయండి మీకెవరికన్నా కామెంట్స్ ఉన్నాయా ఏమో సార్ నాకు వెళ్ళదా వివాహ వ్యవస్థ ఒకటి ఏమనుకోకు నువ్వు మంత్రం చెప్పి ముహూర్తం పెట్టినాకైనా పిల్లలు పోతారా అదేం లేకుండా కూడా పిల్లలు కొడతావు సృష్టి మనిషిలో ఉన్న విలువలు పొట్ట పశువుగా ఉంటే ఎంత హాయిగా ఎవరితో ఉంటే వాళ్ళకే ఉందో నువ్వు మనిషి అని చెప్పి నాకు లిమిటేషన్స్ పెడుతున్నావు సివిలిజేషన్ అంటున్నావు అడ్డంకులు పెడుతున్నావు లిమిటే ఇంపోజిషన్ చేస్తున్నావు నాకు సత్వం ఉన్నది అవునా ఏం చేద్దాం ఆ మనిషిని ఏం చేద్దామని కాదుకున్నాం ఎవరో తిరిగినా కూడా ఉంటారు ఒక్క నిమిషం మనం ఇస్తున్నటువంటి విలువలు ఇవ్వనటువంటి ఇతర నాగరిక దేశాలు మనకన్నా చాలా ఎక్కువ అభివృద్ధి చెందుతున్నాయి అందుకని వివాహ వ్యవస్థ వలనే మనం ఈ స్థితిలో ఉన్నామని అనుకునేందుకు విలేదు భారతీయ సంస్థ ఇప్పుడు మీరు ఎప్పుడన్నా డేటింగ్ అన్న పేరు విన్నారా అంతకుముందు భారతదేశంతో జరిగేదా నేనే వేల సంవత్సరాల క్రితం ఉక్కిణమ్మ లెక్క పాసింది అని నేనే చెప్పినా మీరు అర్థమైంది ద్రౌపది మత్సయంత్రం సిలబస్ లో లేదు లోణంశాఖను నేర్పించవే మత్స్య యంత్రం అనేటువంటిది కానీ అర్జునుడు తన ప్రతిభతో ఆలోచించాడు చూసి కొట్టడం తేలిక ఈ ఉన్నదాన్ని కొట్టడం తేలిక తిరుగుతూ ఉన్నదాన్ని కొట్టడం కష్టం అంటే మెడ వంచి రివర్స్ లో పెట్టి తిరుగుతున్న దాన్ని స్పీడ్ క్యాల్కులేట్ చేసి దూరాన్ని క్యాల్కులేట్ చేసి వేగాన్ని క్యాల్కులేట్ చేసి ఈ బాణం ఎంతసేపట్లో వెళ్తుందో క్యాల్కులేట్ చేసి చేప ఎక్కడున్నప్పుడునే బాణం వదిలిపెట్టి ఇక్కడికి వచ్చేసరికి ఈ బాణం తగ్గుతుందో క్యాల్కులేట్ చేసి ఇంత క్రియేటివిటీ ఉన్నటువంటి అర్జునుడు కాబట్టి ద్రౌపదిని వివాహం చేసుకోగలిగాడు అలాంటి గురువుకి ఇలాంటి శిష్యుడు ఇలాంటి భార్య ఇలాంటి అన్న ఇలాంటి అదే రహస్యం చెప్తారు మీకు అర్హత అదృష్టము కలిసి రావాలి అతనికి అర్హతలున్నాయి అదృష్టం జరుగుతుంది నన్నునే చెప్పాను నేను కర్ణుడు లేని భారతాన్ని ఊహించలేదని చెప్పారు నాకు కృష్ణుడంటే అభిమానం కృష్ణార్థులు కలిసి సైతం కర్ణుడిని ఓడించలేదు అని నేను చెప్పాను అర్థం చేసుకోడు ఈ సహజ ఏ ఆయుధము పని కదా సాక్షాత్ పరశురాముడి దగర నేర్చుకున్నటువంటి నీ అస్త్ర శస్త్ర విద్యలన్నీ కూడా నీకు గుర్తుకు రాదని శాపం పెట్టినందువల్ల గుర్తుకు రాలేదు గానీ ఆ విధంగా గుర్తొస్తాడు అర్జునుడు అరటికెట్టు చేసరాల క్రితం ఎంత అద్భుతమైనటువంటి కల్పన చతురిమతో ఈ పాత్రను సృష్టించి ఈ సన్నివేశాలు సృష్టించి ఈ లాజిక్ సృష్టించి ఈ దశావతారాలు సృష్టించి కథలు సృష్టించి కథలకు ఉపయోగలు సృష్టించి ఇంత అద్భుతమైనటువంటి ఘటనను రాసిపెట్టిపోయిందని మానేసి అర్థం కాలేదు సార్ ఇక్కడ మా మైండ్ ఖరాబ్ చేస్తున్నారు ఓకే సో ఏంటి పరోక్షంగా ఇలా కవర్ చేశానని మైండ్లోంచి పక్కన పెడుతుంది భగవత్ తత్వం పవిత్రమైనదని భావించినప్పుడు జన్మ పవిత్రమైనదని భావించినప్పుడు జీవించవలసింది పవిత్రంగా అని భావించినప్పుడు వివాహం సెక్స్ కోసం కాదు పవిత్రత కోసం అని భావించినప్పుడు నీ కొడుకులో నీ కూతురులో నీ రక్తం పంచుకుని పుట్టిన వాళ్ల దివ్యత్వం నీ కంటెదురుగుండా పెరుగుతూ ఉన్నప్పుడు ప్రేమించాలని భావించినప్పుడు కని వాళ్ళని సమాజానికి ఉపయోగపడే చక్కని సంస్కారం గల వ్యక్తులుగా తీర్చిదిద్దాలి అని భావించినప్పుడు వివాహం అవసరమవుతుంది హరే ఎవడెవరితోనబోవచ్చు ప్రభుత్వం వాళ్ళు అనాథ ప్రణాయాలు సృష్టిస్తారు అక్కడ మందికి వంటలు చేసి వద్దు చేస్తాము వాళ్ళు ఎవరికి వెళ్తారు పశువులు అవుతారు అర్చేసుకోండి అందుకని వివాహ వ్యవస్థ అందుకని కుటుంబ వ్యవస్థ ఓకే సారీ ఓ పనిచేస్తాం నిన్నట్లకే పది పదిహేను తీసేస్తాం ఈ బ్రిజ్ ఏదో మొదలెట్లకి ఏదో కుదురుతారు ఆ బ్రిజ్ చూద్దాం ఏదో ఏదో ఒకటి గాంధీ గారిని ఇంకో పాటు నేను ఈ మన ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు వాళ్ళని నేను ఈ ప్రోగ్రామ్ రెండు రోజులు కండక్ట్ చేసినా అంటే రెండు ఆటల పన్నెండు కోసం పదిహేడు గంటలు దాదాపు నేను ఈ విషయం గురించి చెప్పినా వాళ్ళకి మూడు వందల స్లైడ్స్ తయారు చేస్తే మీకు దాన్ని తొంభై స్లైడ్స్ కు రిజ్యూస్ చేసిన పెద్ద డిస్కౌంట్స్ రెండు గంటలు చెప్పమని మా ఊరు మొహమాట పెట్టినా కష్టమయ్యా అంటే మీ అంతేకానీ చెప్పరా నీకేనా అందుకని ప్రయత్నం చేస్తున్నా తొంభై స్లైడ్స్ లో ఇప్పటికే గుర్తులేదు పనిచేద్దాం నిన్న చెప్పినట్టు నేను చివరికి మీకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్లకు ఇప్పటికి నాలుగు ఐదు బ్యాచిలు చెప్పాను ఈ నెల బహుశా జూన్ పద్నాలుగు పదిహేను తేదీలలో మళ్ళీ రెండు రోజుల కార్యక్రమం ఉన్నట్టుంది అవునా అది మాట్లాడడం రికార్డ్ చేసిన మీరు ఓటుకుంటే గంటలు గంటలు నేను వచ్చాను ఇప్పుడు మీకు నష్టం లేదు ఈ ఉన్న కష్టాన్ని కాస్త కలిగించండి ఓ సారీ సారీ పుట్టుగా సాల్వ్ పునర్జన్మ కర్మ యమ చిత్ర యమగోరు లాంటి సినిమాలలో మీరు ఒక విషయం చూస్తుంటారు ఆ యముడాడు ఉంటాడు చిత్రగుప్తుడు ఇక్కడ ఉంటుందో కంప్యూటర్ పెట్టుకుంటాడు పాటు సినిమాలలోనేమో పెద్ద పెద్ద దస్త్రాలు ఉండేది కొత్త సినిమాలలో ల్యాప్టాప్ వచ్చేసిన వాడు కదా ఇప్పుడుగా మీకు ఒక పెద్ద మనిషి అక్కడ పోయి ఆ చిత్రగుప్తుడు అడిగాడు నేను లేదా ఎట్లా చేసినావు అంటే నువ్వు గోవా నీకెట్లా తెలుసు తెలుసు గోవా పోయిన పో ఏం చేసిన నువ్వు పోదు నాకు సముద్రం వాళ్ళు చూసి వచ్చిన ఇద రికార్జ్ ఉన్నది చూసి రికార్జ్ తప్పు అంత అబద్ధం ఆయనకెట్లా తెలుసు ఇంకో చిన్న రహస్యం చెప్తే చాలా ఇంపార్టెంట్ పాయింట్ దయచేసి చిత్ర అంటే బొమ్మ గుప్తా అంటే రహస్యము అవునా కదా చిత్ర గుప్తా అంటే సీక్రెట్ పిక్చర్ అంటే దేవుడు ఏం చేసిందంటే ఒక చిన్న చిప్ ఇక్కడ పెట్టి పంపిణా మనల్ని ఇది మన ఆలోచనల్ని మనం చేస్తున్న పనులని వాటి ఫలితాలను మొత్తం వీడియో తీస్తుంది ప్రాణం పోయినప్పుడు ఆ చిప్ పైకి పోతుంది ఆ ల్యాప్టాప్ లో ఇన్సర్ట్ చేసి షో అంటారు ఎక్స్ ప్యాండ్ అంటే మొత్తం చూత్రము కాలం కావాలి అందుకే నేను నీకు సూత్రం చెప్పిన నీవు సహాయం చేయలేకపోవచ్చు కనీసం మంచి జరగని అనే సత్సంకల్పం సద్బుద్ధి సదాచరణలో ఉండాలి అది చాలు నీకు మేలు చేయటానికని అక్కడ చూడటంతోనే ఎట్లా పోయినావో ఏ డేట్లో పోయినావో ఎక్కడ పోయినావో ఏమేం చేసావు మొత్తం రికార్డు వస్తున్నది ఎన్ని సార్లు పోయినావో రికార్డు వస్తున్నది ఏ ఏ ఊళ్ళకు పోయినావో రికార్డు వస్తున్నది దాని అంతా లెక్క పెట్టి అకౌంటింగ్ ఫార్ములా అప్లై చేస్తాడు నువ్వు ఏడేళ్ళు నువ్వు నరకము ఏదో ఆరు నెలలు స్వర్గం అని ఏదో తెలుస్తాడు ఎట్లా ఒప్పుకుంటే ఎట్లా ఒప్పుకుంటే ఎవిడెన్స్ ఉన్నది సీబీఐ వాళ్ళు ఎవిడెన్స్ తగిదీస్తుంటే ప్రశ్నించడానికి ఎవరికన్నా ఇప్పుడు దాఖలాలు ఉన్నాయా ఇన్ఫ్యూటబుల్ ఎవిడెన్స్ అది అక్కడ చిత్రగుప్త అవునా అందుకని యూఆర్ యుక్ కర్మ థియరీ అవశ్యం అనుభవం శుభ శుభ కర్మఫలం మంచి చేస్తే మంచి అనుభవిస్తావు చెడు చేస్తే చెడు అనుభవించక తప్పించుకునేటువంటి అవకాశం లేదు ఎక్సెప్ట్ ఇన్ ఎక్సెప్షనల్ కేసెస్ ఇది మన పాళ్ళు చాలా బ్యూటిఫుల్ ఫ్రేమ్ వర్క్ అండి పుట్టుక మీ చేతుల్లో లేదు తక్కువ స్థాయి జన్మల నుంచి ఉన్నత స్థాయి జన్మ పొందుతారు మానవ జన్మకు మించినటువంటి జన్మ మరొక్కటి లేదు ఈ జన్మ నీకు ఎందుకు ఇవ్వబడింది అంటే ఉన్నత జన్మలను పొందటానికి ఇవ్వబడింది ఎలా పొందుతావు సదాసరణ వల్ల చేస్తే ఏమొస్తుంది పుణ్యం వస్తుంది పుణ్యం దావత వల్ల ఏమవుతుంది గొప్ప గతులు కలుగుతాయి మీకు ఆ గొప్ప గతుల వల్ల ఏమొస్తుంది పరమపదోపాన పట్ట నేననే ప్రస్తావన చేశాను ఆ గులోకానికి అవకాశాల దొరుకుతాయి నీవే దేవుడు అహం బ్రహ్మాస్మి అర్థమది అది అందులో ఉన్నటువంటి ఫ్రేమ్ వర్క్ కదా మరి వెన్ విల్ బి ఎంజాయింగ్ వెన్ విల్ సఫరింగ్ ఇప్పుడు నేను రూపాయలు దానం ఇచ్చిన నా దేవుడు నాకు నా ఫలం నాకు ఇచ్చే ఇవ్వడు ఎప్పుడిస్తాడో ఎంత ఇస్తాడో ఇప్పుడు ఎంత ఇస్తాడో బెంక్ తర్వాత ఎంత ఇస్తాడో ఆరు నెలల తర్వాత ఎనిపిస్తాడో ఆరు ఏళ్ళ తర్వాత ఎంత ఇస్తాడో వచ్చే జన్మలో ఎనిపిస్తాడో ఎన్ని జన్మలకు దాని ఇన్స్టాల్మెంట్ స్కీమ్ కింద డివైడ్ చేస్తాడో ఆయనకు తెలుసు మనకు తెలియదు అందుకని నీ కర్త ఏమిటి వితౌట్ క్వశ్చన్స్ గో ఆన్ డూయింగ్ గుడ్ హెల్ప్ ఎవరో హౌట్ నెవర్ అండ్ లేదు ఎక్కడానికి నేను కారణం అని ఒక ఆలోచనని గనక నాటినట్టయితే if you so a thought you repeat action when you show an action you repeat habit when you show a habit you repeat character you show a character you, you repeat destiny arambhakadunalli aalochana avu andukane na cheptanu seed ani cheptu nenu cheptanu your thought is a seed your word is a seed your action is a seed your experience is a seed your expression is a seed everything is a seed there is nothing which is not a seed that seed is god and that god is in you అంతటి బాధ్యత పైన ప్రవర్తన మనిషిలో మేల్కొనవలసినటువంటి అవసరం ఉంది ఎసెన్స్ ఆఫ్ ద పర్సన్ క్యారెక్టర్ క్లబ్ పబ్లు పిక్నిక్లు పార్టీలు రిసార్ట్ పార్టీ రే ఫార్మ్ హౌస్ పార్టీలు డ్రగ్ డ్రింక్ కార్డ్స్ గ్యాంలింగ్ వాట్ డూ యూ థింక్ విల్ బి ఇంపాక్ట్ ఆన్ దిటిట్యూడ్ అండ్ బిహేవియర్ ఆఫ్ దినిమన్స్ నేటి యువతరం వెట్టుపోతుందో నీకు తెలుసా వాడు అడిగిందోటార్ సైకిల్ ఒక ఎడిషనల్ ఆడాన్ ఏటీఎం కార్డు నువ్వు సంపాదించిన మొత్తం సెల్ ఫోన్ తో సహా వాడికి తిప్ప బిడ్డ బాగా చదువుకుంటున్నావా మంచి చదువుకుంటున్నా వాడు ఎటుకుపోతున్నాడు ఏం చేస్తున్నాడు నీకు తెలుసా అర్థం చేసుకోడు దగ్గర మూడు కోతుల బొమ్మ ఉండేది అని చెప్పని చెప్తారు కోతులు చూపిస్తే నిన్న కోతులు చూపించిన ఈ వాళ్ళు కూడా మళ్ళీ కోతులు చూస్తే కోతులు ఎక్స్పర్ట్ అనుకుంటారని మనుషుల బొమ్మలు పట్టుకొచ్చారు ఆ మూడు ఏం చేస్తాయి చెడు చూడొద్దు చెడు వినొద్దు చెడు అనదు నా తరఫునతో రెండు కోతులు శాంక్షన్ చేస్తున్నా మొత్తం ఐదు కోతులు అవుతాయి మీ రెండు కోతులు ఎందుకు సార్ అంటే ఇప్పుడు చూడండి మీకు చెప్తాను టూ మోర్ సజెషన్స్ ప్లీజ్ చె చూడాలి అనేటువంటి దానికి చెడు వినాలి చెడు అనాలి అనేటువంటి దానికి మూల కారణం చెడు ఆలోచన చెడు ఆలోచన ప్రభావం నేను చూడొద్దు అని ఇట్లా చూస్తున్నా కారణం ఏంటి ఆలోచన వల్ల కళ్ళట పోతున్నాయి ఆలోచన వల్ల చెవులట్టు పోతున్నాయి ఆలోచన వల్ల ఇంకన ఆలోచనల వల్ల పైపు బిగినటువంటి అలా వస్తున్నాయి అంటే మూలం ఎక్కడుంది ఆలోచన అంతిమ ఫలితం ఎక్కడుంది చెడు పనులు చేస్తుంది అందుకని ఇంకో రెండు కోట్లు అడుగుకోమని చెప్పాను మొత్తం ఇప్పుడు ఎన్ని కోట్లు అవుతాయి చెడు ఆలోచించవద్దు చెడు చూడవద్దు చెడు వినవద్దు చెడు అనవద్దు చెడు చెయ్యవద్దు ఫైవ్ మొత్తం ఫైవ్ మంత్స్ గురించి నేను చేసుకుంటే మీకు అర్థమైపోతుంది అదే పాయింట్ నేను ఎక్స్పైర్ చేయడానికి ప్రయత్నం చేశాను The lack of efficiency indifference to effectiveness the growing poverty exceeding corruption chief violent violence and rigid ever increasing pollution not just in environment but in thought world and action the future standards declared in values weakening family ties get with, with rich by any means attitude as lack of concern for values anything to do with this state of affairs రెండు వేల పదమూడు రెండు వేల మూడు లో ఉన్న స్థితి కన్నా రెండు వేల దిగజారాము ఇప్పుడు గనక పట్టించుకోకపోతే రెండు లో మరికింత దిగజారే స్థితి కనబడుతున్నది అనేదే వాస్తవము ఈ వాస్తవం చెప్పటం తప్పులు పట్టడం కాదు ఈ వాస్తవం చెప్పడం నెగటివ్ యాపిచ్యూడ్ కాదు ఈ వాస్తవం చెప్పడం వల్ల ఇప్పుడైనా మేల్కొని బాగుపడవంటి కర్తవ్య బోధనవుతుంది తప్ప చెడు చెప్పటం కాదు ెస్ ఆఫ్ ఎథిక్స్ అండ్ వాల్యూస్ అంటే ఈ విషయం గురించి తెలుసుకోవడం ఎందుకయ్యా అంటే మన యొక్క వైఖరిని మన యొక్క ప్రవర్తనను నిర్ణయించేందుకు అది దోహదపడుతుంది కాబట్టి అది మన లాభం కోసం ఇతరుల లాభం కోసం షార్ట్ టర్మ్ లాభం కోసం లాంగ్ టర్మ్ లాభం కోసం నాలుగింటికి ఉపయోగపడేందుకే అది ఉపయోగం హౌ మెనీ ఆఫ్ న్యూస్ పేపర్ మార్నింగ్ ప్రతిరోజు కొద్దిగా సాధారణంగా న్యూస్ పేపర్ మీరు ఉంటారు వాట్ డూ యూ ఫైల్ ఇన్ ది న్యూస్ పేపర్ లేక టీవీ న్యూస్ ఈయన లోకల్ షీట్ రెండో కేసు తిప్పడంతోనే మొత్తం యాక్సిడెంట్లు చావులు క్రైము రేపులు ఇవన్నీ కనబడుతున్నాయి అవునా కాదునే లేకపోతే సార్ ఈ నెగటివ్ ను మనసులో కాపాదించుకుంటున్నాం ఏమి అనుకోకండి మనం చేసే సాధారణంగా వ్యాపారము ఉద్యోగము రాజకీయాలు కాదు పోలీస్ ఆఫీసర్లకు కారణం పొద్దున షీట్ జవాబు ఏమవుతుందా ఏమి చదువుతున్నా మీకు అర్థమైందా నేను చెప్పేది ఒక క్రైమ్ ని ఆ టీవీ న్యూస్ లో మూడు సార్లు నాలుగు సార్లు ఐదు సార్లు చూపిస్తాడు ఇదే చూస్తున్నాం అంత నెగటివ్ ని మనసులోకి ఆహ్వానించుకుంటున్నాం దాన్ని తుడిచేయడం తేలిక ఎంత కష్టం నన్ను మా దంప రాజేశ్వర ఎగ్జాంపుల్ ఇచ్చేది ఈ రావుతున్నప్పుడు ఒక చుక్క షత్తి మీద పడుతుంది అనుకో మనకేర్పడుతుంది కదా అవునా మూడున్నర లారీల ఆహారం మసాలాలు దినుసులు కారం అల్లం వెల్లుల్లి అన్ని పెట్టుకుని నువ్వు తింటే నా లోపల కడుపులో ఉన్నటువంటి సున్నితమైనటువంటి కండరాల మీద ఎలాంటి మరకలు పడ్డాయో ఎలాంటి ప్రభావం ఏర్పడిందో అంతకన్నా ముఖ్యం అవి నీ ఆలోచనల మీద ఎలాంటి ప్రభావాన్ని కల్పించాడు ఎలాంటి తిండి తింటే అలాంటి ఆలోచనలు సాత్వికమైన ఆహారం తింటే సాత్వికమైన ఆలోచనలు వస్తాయి వయస్సు వల్ల నీవు నిగ్రహించుకోలేనటువంటి దానిని కూడా ఇంకా రేకెత్తించి పురెంకిచ్చేటట్లు రాజస్వికమైన తామసికమైన ఆహారం వద్దు సాత్వికమైన ఆహారం తింటే ఆ పొలపాత తిన్న కహారము పచ్చిమిరపకాయలో ఉల్లిపాయలు ఎల్లుల్లో ఉల్లో అవన్నీ కలిపి వాటిని కంట్రోల్ చేయడానికి సాత్వికమైన ఆహారం దోహదం చేస్తుంది అర్థం కానీ మన ఋషులు ఇట్ ఈ సెడ్ దేంజ్ ఇస్ ఓన్లీ కాన్స్టెంటీ మాకొక్కటే సహజమైన నిరంతరం ఉండేటువంటి విషయం నేను రాముడి కాలంలో రామాయణ కాలంలో పురుషుడి కాలంలో ఉన్నట్టు ఉండమని చెప్పడం నేను పనిచేయ బి చేసుకుని బొట్టు పెట్టుకుని పిలక పెట్టుకుని నేను రాలే నేను ప్యాంటు షర్ట్ వేసుకుని నేను ఓ సెల్ ఫోన్ పెట్టుకున్నా నాకు ఇంగ్లీష్ వచ్చి జరుగుంటా అది మాట్లాడుతుంట ఇంగ్లీష్ చదువుతా తెలుగు చదువుతా దీని తర చేస్తా అదంతా అంటే మార్క్ వద్దనా ఆ మార్పు మంచిగా మార్ప ఆ మంచి కాక చెడుకై మార్పా నీ తెలివితే నువ్వు దేనికి వినియోగించుకోవాలే వాట్ ఈస్ హ్యాపన్ వై ఇట్ ఈస్ హ్యాపన్ సంస్కారం అంటే ఏంటి ఎక్కడి నుంచి రావాలి స్కిప్ చేస్తున్నానని సర్వే భద్రాన్ని పశ్యూ మా పశ్చిద్ ఎవ్రీ వన్ షుడ్ నో వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్ నో పట్ షుడ్ సఫర్ ఇది మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన సంస్కారం నీకు తెలిసి నేను అనుగురి చెప్పు మీరు మీ రైట్ హ్యాండ్ సైడ్ కాకుండా మీరు ఆపోజిట్ గా కూర్చున్నందులో మీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూడాలనేటువంటి స్పృహ మీకు ఉండవాలి ఫస్ట్ పాయింట్ నంబర్ టూ మీ వయసు వాళ్ళు చెప్తున్నా అవునా నలభై రెండేళ్ల వాళ్ళు ఏమంటాడంటే సార్ నీకేంది సార్ వయస్సు అయిపోయింది అన్ని కోరికలు దిగినాయి ఎట్లా బతికిందో అప్పుడు మనకు ఇప్పుడు నాకు ముందుకు చెప్తున్నావా ఆయన అంటారు మీకు అసలు సార్ నీకు అన్ని దిగిపోయినాయి నీ బ్యాక్గ్రౌండ్ మనం తెలదు నేను ఇప్పుడు ఇప్పుడు మొదలైన ఇరవై వద్దు వద్దు వద్దు సాత్వికాహారం అంటే మిరపేవ్ చెప్తే నువ్వు తింటే మళ్ళా తెలుస్తా వదిలిపెడతావు నువ్వు నా నేను మిరపే తినవద్దు అంటే నువ్వు ఎప్పుడు మధ్యలో ఏ ఒక్కసారి దాని నువ్వు తెలుస్తుంది సంగతి మీకు అర్థమవుతుంది అంటే నేనేం చెప్పాలి నీ చెలివిటల్ని వాడుకునే స్థితిలో ఉండేది ఏదైనా తాగు నడుస్తే దుర్రమినట్టు ఉండేటువంటిది కావద్దు మాట తరబడుతూ ఉంటే చేతలు తరబడతాయి కాళ్ళు తరబడతాయి తప్పుడు పండకు మార్గం అవుతుంది అదొద్దు నేను ఇది కాదు ఏమనుకోకండి వే ఎక్కడ చేస్తారు వరి భగవంతుడు ద్రాక్షను సృష్టిస్తే మనిషి ద్రాక్ష సారా సృష్టించాడు మీకు అర్థం కాదు అమెరికా వాడు సెల్ ఫోన్ సృష్టిస్తే మనం మిశ్ర కార్ సృష్టించిన మన తెలియదు దగ్గర ఉండదు వాడు ఫోన్ సృష్టించిశ్రి కా అర్థమైంది కదా మీరు ఏదన్నా చెప్పండి ఒక్కటే నేను మంచి అడుగుతుంటుంది మీరు చదవడుకునే అవకాశం ఉంది మీరు చదువుకునేది నేను మంచి అనుకునే అవకాశం ఉంది దీనికి ఆబ్జెక్టివిటీ అంటే నిష్పక్షపాతమైనటువంటి విశ్లేషణ సామర్థ్యం ఉన్నప్పుడు అయితే మన ఇద్దరం కూర్చొని చర్చించి విధానంగా తెలుసుకోవాలి లేదా ఇంకొక పెద్ద మంచి మనకు విధంగా చెప్పాలి మీకు ఇప్పుడు నేను నేనేదో చదివిన నేను ఏదో పలానా ఏదో అవుతా ఉన్నాను మనస్కృతి కరెక్ట్ అంటున్నా మీరు పరాశ్ర ప్రకారం కరెక్ట్ కాదు తప్పని వీళ్ళున్నారు మరి ఇప్పుడు ఈ కాలంలో ఏది అవసరమో కూర్చుని ఆలోచించుకుంటుని మీకు ఒక విషయం చెప్తా మేల్ సొసైటీలో అంటే మగవాడు ఆధిపత్యం చలా ఇస్తున్నటో అలవాటు నాగరికతలో పురుషుడు ఎన్నిసార్లు అయినా పెళ్లి చేసుకోవచ్చు భార్య ఉన్నప్పుడు చేసుకోవచ్చు భార్య చనిపోతే తప్పనిసరిగా చేసుకుంటాడు స్త్రీ మాత్రం భర్త పోతే భయపున వివాహం నిషిద్ధం అనేవాడు కదా గమనించి స్వయంవరం ఏమిటి సార్ రెండో స్వయంవరం గమనించి కాదు నలదైన కథ చెప్తున్నాను నేను కాకపోతే నువ్వు తర్వాత సంజాయి ఇవ్వవచ్చు ఏంటంటే నలుడు బతుకున్నాడు అనే మాకు ఉన్నది స్వయంవరం ప్రకటించినప్పుడు ఊర్లో అందరికీ మేము ఆహ్వానం పంపలేదు క్షత్రులందరికీ పంపలేదు నలుడు ఎవడి వంటి ఎవడి ఏ రాజుగారు ఇంట్లో వంటవాడుగా పనిచేస్తున్నాడో ఆ ఒక్క వ్యక్తికే మేము ప్రపరంపించాము ఎందుకంటే ఇంత దూరంలో ఉన్న వ్యక్తిని రకం మీద అంత అద్భుతంగా గురాలను నడిపించి తీసుకురాలని వాడు నలుడొక్కడే ఆ నలుడొక్కడికి మళ్లీ మా ధమ్నివ్వడం కోసం నేను ప్రకటించానని చెప్పాను తర్వాత సంజాయిషి కానీ ప్రకటించినప్పుడు రెండో వివాహాలు ప్రకటించిన అంటే మీరేమనుకోకండి ముఖ్యంగా లేడీస్ ఎవరేమో అనుకోకండి మేల్ డామినేటెడ్ సొసైటీలో ఫిమేల్స్ అనగదొక్కినట్టు నిజానికి ఫిమేల్ డామినేటెడ్ సొసైటీ అయితే మేల్స్ అనగదొక్కి ఉండేవాళ్ళు అర్థం ఇప్పుడు కొందరు గయ్యాలు భార్యలు ఉంటారు కొందరు గయ్యాలు భర్తలు ఉండరు ఇద్దరు ఒక బండి యొక్క రెండు సరి అయిన సమానమైన చక్రాలనుకుని జీవితాన్ని గడపమని మ్యారేజ్ సృష్టించారు తప్ప నీవెక్కువ నీవు తక్కువ అని కాదు ఏది సభవైన విషయము నాకు నీకు ఇతరులకు ఏది న్యాయం అనిపిస్తుందో అది న్యాయమవుతుంది నా తిక్క కొద్ది నేను నిర్ణయం చేసింది న్యాయం కాదు స్వల్ప కాలంలో దీర్ఘకాలంలో ఉపయోగపడేదే న్యాయమవుతుంది ఆడియో రెడీసర్ సంవత్సరం ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయని నేను చెప్పటం నా లేక సమాధానాలన్నీ నాకు తెలుసు అని చెప్పటం నా కానీ ఆలోచించడం మాత్రం మన కర్తవ్యం మాత్రమే చెప్తూ ఉన్నాను ఆలోచించండి అదొకటే నేను స్ట్రెస్ చేసేటువంటి అంశం సరే పుణ్యం ఏమిటి పాపం ఏమిటి త్రికరణ సిద్ధి ఏమిటి సత్యం హింస ప్రేమ సేవ ఇవన్నీ ఏమిటి ఎక్స్ప్లనేషన్ ఎథిక్స్ అంటే ఏమిటి వాల్యూస్ అంటే ఏమిటి డెఫినిషన్స్ human race has the roots in a single universally held prime inherent dignity of the human being manishri gauravinchu nakana chinnaodu gauravinchu nakana dabbu lenodu gauravinchu nakana saru takkuvunodu gauravinchu nakana kulam takkuva gauravinchu nakana peru takkuva gauravinchu naaku police yevi ledu gauravinchu ee ratchavainda ee logic kuda ఎందుకు ఏమిది ఆస్పెక్ట్ ఈజ్ అండ్ ఆస్పెక్ట్ ఆఫ్ గాడ్ అనేటువంటి సత్యాన్ని మనం నమ్ముతాం కాబట్టి వాల్యూస్ అంటే మాకేజ్ ఒక శిరవస్సు అనొచ్చు పెద్ద ఇచ్చిన తర్వాత విద్యా చదువుకోవద్దు వాల్యూస్ ఆఫ్ నీడెడ్ ఫర్ పీస్ హెల్త్ అండ్ ప్రాస్పెరిటీ ఫర్ వన్ అండ్ ఆల్ సర్వే జనా లోక సంస్థ సుజునోవహంతు కాకపోతే బహుజన హితాయ బహుజన సఖాయ ఫర్ ది మాక్సిమం కంఫర్ట్ ఆఫ్ ది మెజారిటీ చెకోవాలి సర్వేదనాశనోభంతు లో ఇక్కడి నుంచి నేను కొంత క్లుప్తంగా చెప్తాను దయచేసి ఆంతర్యాన్ని అర్థం చేసుకోండి రెడ్ ఇంకా పుస్తకాలు అందుకుంటున్న వాళ్ళు నిద్రపోతున్న వాళ్ళు ఉన్నారా ఉపన్యాసం బాగుందని చప్పట్లు వినవలసిన నేను నిద్రపోతున్న వాళ్ళు నిద్ర మేర్కొనం అదే అని నేను చేత చప్పుట్లు పొట్టించవలసిన అవసరం ఏర్పడుతుంది రైట్ క్లుప్తంగా ఉండే చేత అందుకని అర్థం చేసుకోండి మనిషికి నాలుగు రకాల అప్పులు రుణాలతో పుట్టారట ఒకటి దైవ అంటే నేను పుట్టించిన భగవంతుడికి నీకు తిరిగి చెల్లించవలసిన అప్పుడు నన్ను కంప నాగేశ్వరరావు ఆయన ఐదు వేలు అప్పటికే ఆయన ఇచ్చుల్లో ఇవ్వలేదు ఇంకా తేల్చలేదు ఆయన గుడికి సంతకం పెట్టమన్నావు ఆయన వెట్టిల్లో పెట్టలేదు నేను పవర్కి ఎప్పుడూ వెళ్ళిపోలేదు తర్వాత సరిపోని వదిలిపెట్టు మరి దేవుడి గృహం ఎలా ఆధ్యాత్మిక చింతనతో జీవించటం వల్ల భగవత్ తత్వాన్ని అర్థం చేసుకోవటం వల్ల నీ ఆలోచన మాట చేత తీరు పని నడక నీలో దేనికి దివ్యత్వాన్ని నొప్పించే స్థితిలో లేకుండా నీవు జీవించటం అది నువ్వు దేవునికి రుణం చెందించేటువంటి పద్ధతి రెండు ఋషి రుణము సేవస్ అండ్ సెయింట్స్ ఇక్కడ కేవలం మునులు గద్దాల దేశాలు తెలుసుకున్నాడు అని చెప్పి అనుకో కదా నీకన్నా తెలుగు గల వాడు గతంలో ఉండి ఉన్నందుకే నీకు ఈనాటి నాగరికత సాహిత్యము సంగీతము ఇవన్నీ దొరికాయి వాటిని రక్షించి ప్రశ్నించి పెంచి పోషించి పర్వాల పరానికి అప్పచెప్పిపోవటం నీ తెలుగు గల వాడిగా తెలుగు గల సేవ పితృ నిన్ను కన్న తల్లిదండ్రులు నీ పూర్వీకులు ఎప్పుడు నీ బాధ్యతను తీర్చినట్టు అవుతుంది ఎక్సెప్షన్స్ పక్కనట్టు పెడితే వివాహం చేసుకుని పిల్లల్ని కానీ సింహం కడుపున పిలి గుర్త ఎంత కుటుంబము ఎంత దానము ఎంత వీరము ఎంత ధర్మము ఎంత బుద్ధి ఎంత జ్ఞానము ఆ వంశంలో పుట్టిండు సుభాష్ అని అనిపించుకోవాలి అలా పెంచవలసిన బాధ్యత మన మీద ఉన్నదనేటువంటిది నాలుగవది సంఘరుడము ది సొసైటీ ఈ సమాజం ఉన్నందుకు నేను వచ్చేసరికి ఒక స్కూల్ ఉన్నందుకు ఆ స్కూల్ లో లేసరికి ఆ ఊళ్ళో స్కూలే లేదంటే నేను పశువుల్ని కాస్తూ ఉండేటోడు ఎవరెలిసిందంటే ఏ ఊళ్ళో జరిగినవో ఏ ఊళ్ళ పుచ్చినవో ఏ ఊళ్ళ పెరిగినవో ఎక్కడ చదువుకున్నావో ఎక్కడ తగ్గేస్తున్నావో దాన్ని కాపాడుకుని తర్వాత తరం వాళ్ళకి అభివృద్ధి చదివి ఇవ్వబలే సేవలో ఉన్న ఆంతర్యమర్ కలిసి పని చేస్తాం కలిసేందుకు పని చేయాలి సార్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం మనకు దేవుడి రథం ఉంటుంది కదా పాత రోజుల్లో ఉండేది మధ్య చాలా తక్కువైపోయినాయి అవునా మూడంతస్తుల మేడలంత పెద్ద ఉండేదా దేవుడి రథాలు దానికి ఇంత లాభం తాడు గట్టి అయితే ఉంది కదా అది ఒకరిద్దరితో గురిస్తే లాభం లేదు ఐదారుందల మంది దాన్ని గురిస్తే తప్ప రథం కదా కూడా నిదానంగా కదుగుతుంది కదా పట్టుకుని మనందరూ గుంజితే రథం కదిలితే నా బలం వల్ల నేను ప్రయత్నం చేయటం వల్ల దేవుడు నా వైపు కదిరొస్తున్నాడు నాకు ఆనందం నేను కురుస్తున్నా దేవుడు నా వైపు వస్తున్నాడు లేకపోతే ఎప్పుడో ఉంటాడు వీళ్ళందరూ చూడటానికి నేను కారణమవుతున్నా అనే బాధ్యతాతమైన బిహేవియర్ మనిషి ప్రక కనబడుతుంది ఇప్పుడేంది మోటార్ కార్ రేవుడు ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే పది మంది కలిసినప్పుడు చేసే ప్రయత్నం వల్ల పాలు పంచుకోవటం వల్ల ఏర్పడుతున్నటువంటి సంఘీభావం వల్ల మనమందరం ఒకటనేటువంటి భావన వల్ల ఏర్పడే ఆత్మీయత అనుబంధాలు బలీయమైన సంబంధాలు అవుతాయి లేనప్పుడు ఎవరికి వారే యమునా అది అక్కడ డెక్ బ్రహ్మచర్య మామూలుగా బ్రహ్మచర్య అంటే ఇవ్వబడ్డ అర్థంలో నేను వాడటం లేదు బ్రహ్మచర్య అంటే విద్యార్థి దశ గృహస్థ అంటే వివాహం చేసుకున్న తర్వాత ఉన్నటువంటి స్థితి వాన ప్రస్థ అంటే రిటైర్ అయి నాలాంటి వాళ్ళు సన్యాస అంటే సన్యాసాశ్రమం స్వీకరించినటువంటి వ్యక్తులు ఈ నాలుగింటికి ఒక సంబంధం ఏంటో చెప్తాను లేదండి నాలుగు పురుషార్థాలు అన్నారు ధర్మ అంటే డ్యూటీ టు బి పర్ఫార్మ్ అర్థ అంటే డబ్బు సంపద కామ అంటే ఈ కామ అనటంతోనే మనకు కొన్ని కన్ఫ్యూషన్స్ ఉన్నాయి ఇప్పుడు ఉదాహరణకు నాకు దాహం వేస్తుంది ఏమో దాహం వేస్తున్నప్పుడు మంచిది తాగితే బాగుంటది కోల్డ్ వాటర్ తాగితే ఇంకా బాగుంటుంది అని అంటున్నాను అనుకో ఆ కోల్డ్ వాటర్ కూడా కామమే అదే డాక్టర్ అయితే ఇలా కాఫీ ఉంటే బాగుంటుండే కదా కామమే ఆల్ డిజైర్ కామ ఇప్పుడు నేను వెయ్యి రూపాయల ఫ్రేమ్ పెట్టి కలర్ధాలు దొరుకుతున్నాను ఈయన ఫ్రేమ్ రెండు వేల రూపాయలు అని అనుకున్నాం అదే రెండు వేల రూపాయల ఫ్రేమ్ నా దగ్గర పరిస్థితులు కొనుక్కుంటుంటామంటే కోరిక అంటే ఆశ అంటే నీ కృషి చేస్తే నీకు దొరుకుతుందనేటువంటి నమ్మకము తర్వాత మోక్షము అంటే మోహక్షయము కోరికలు లేని స్థితి పరమాత్మను చేరుకునేందుకు దగ్గర దారి ఇప్పుడు ఇక్కడ అర్థం చేసుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ స్లైడ్ అండి దయచేసి గమనించండి ధర్మ అర్థ కామో తెలుగు అకారా ప్రముఖ ప్రకారం చూసినా ఆ అర్థ ముందు రావాలి దానికి రెండో ర్యాంక్ ఇచ్చారు ఇంగ్లీష్ ఆల్ఫోబెడికల్ ఆర్థర్ చూసినా ఏబిసి అన్నా ఏ ముందు రావాలి డి తెస్తుంది కానీ డి ముందు పెట్టారు మన వాళ్ళు ఎంత జాగ్రత్తగా పెట్టారంటే పుట్టుకకు కారణమై పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు మనకి కూపిరి సలపనివ్వకుండా మనం చేసే తప్పుడు పందకి పాడు పండ్లకి పనులకి అన్నింటికి కారణమైన కామం థర్డ్ ఈ కోరికలు తీర్చుకోవడానికి అవసరమైనటువంటి డబ్బు సంపదకు సెకండ్ ర్యాంక్ ఇచ్చారు ఫస్ట్ ర్యాంక్ ఇవ్వాలి ఈ రెండే మనకు తెలుసు ఈ రెండింటికి కారణమైనటువంటి ధర్మం మనకు తెలియటంలా మోక్షం అంటే అసలే అర్థం కాదు ధర్మ అర్థ ఓకే అధర్మ అర్థ నో ధర్మ కామా ఓకే అధర్మ కామ నో ధర్మ మోక్ష ఓకే అధర్మ మోక్ష నో అది అందులోనే అర్థం అర్థమైదా సంపాదించు ఎవరో ధర్మంగా సంపాదించు పది రూపాయల కనుక పన్నెండు రూపాయల కమ్ము ఇరవై ఐదు రూపాయల కమ్మం బ్లాక్ మార్కెట్ చేసి అమ్మకు యుద్ధం వచ్చినప్పుడు పాల డబ్బాలు స్కేర్ సిటీ ఉండేది సప్లై రాకుండా అప్పుడు పిల్లలకు కావాలి కాని రేపు వస్తే నూట యాభై నీ ఇష్టం మూనాలు దొంగ ఎదుట వ్యక్తి బలహీనతను సొమ్ము చేసుకునేందుకు చేసినటువంటి ప్రయోగం వల్ల నీకు వచ్చి పడే పాపం ఎక్కువ మిగిలిన వాళ్ళు ఏమైనా కానీ సంగతి నేను చూసుకుంటు అనేటువంటి స్వార్థమే ముదగటానికి కారణమవుతుంది అది అది రోగం ఇటుపక్క బ్రహ్మచర్యం ఇరవై రోజులు ఇరవై రోజులు ఇరవై నాలుగు ఐదు రోజులు చదువు అయ్యేంత వరకు నీకు బ్రహ్మచర్యం చదువు అయిపోయి ఉద్యోగం వచ్చిన తర్వాత గృహశాస్త్రము అంటే సంపాదన పరులైన కాళ్ళ మీద నేను ఉంచున్నప్పుడు పెళ్లి చేసుకుని పిల్లల్నికని తీర్చిదిద్దే బాధ్యత నీకు గృహస్థాశ్రమం ఇస్తుంది రిటైర్ అయితే వాళ్ళు ప్రస్తుతం ఇంకో స్టేజ్ ప్రమోషన్ వస్తే ఇక మీరు దయచేసి అర్థం చేసుకోండి గృహస్థాశ్రమంలో సంపాదించే అవకాశం ఉంది బ్రహ్మచర్య స్థితిలో నువ్వు ్రహ్మచర్య స్థితిలో నీ ధర్మం చదువుకోవటము గృహస్థ స్థితిలో నీవు ఎంత సంపాదించారంటే ఈ సంపాదన పొందలేని వ్యక్తులు ముసలివాళ్లు సన్యాసులు అంటే మొత్తం వన్ వన్ సెగ్మెంట్ ఆఫ్ ద సొసైటీ గృహస్థ షుడ్ సపోర్ట్ ది త్రీ సెగ్మెంట్స్ ఆఫ్ ద పాపులేషన్ ఇప్పుడు మీకు అర్థమైందా గృహస్థాశ్రమంలో ఉన్న వ్యక్తులు అంటే ఏ ఇరవై ఏడు నుంచి అరవై ఏళ్ల వరకు ఉండేటువంటి యమన సమయంలో సంపాదించవలే పిల్లల్ని కలవలే వాళ్ళకు విద్యాబుద్ధులు ఇవ్వవలే పెద్దవాళ్ళని కాపాడుకోవాలి సమాజాన్ని కాపాడుకోవాలి సన్యాసుని కాపాడుకోవాలి ధర్మాన్ని కాపాడుకోవాలి ఇది గృహస్థాశ్రమం ఇప్పుడు ఉన్నటువంటి పద్ధతులన్నీ కూడా గృహస్థాశ్రమం మీద గొడ్డలు పెట్టు జాయింట్ ఫ్యామిలీ బ్రేక్ అండ్ అందులో పది అవలక్షాలు ఉంటే ఉండొచ్చు దాకా న్యూక్లియస్ ఫ్యామిలీ వస్తున్నాయి పక్కింటి వాడి కొడ అన్న తమ్ముడు చెల్లి అక్క బావ జాతే నేను నా కుటుంబమే మీ ఇంటికి వచ్చావు నాకేం పెడతావు మా ఇంటికి మాకేం తెచ్చావు అనేటువంటి శ్వాస దీనికి భిన్నమైనటువంటి సంస్కృతి అక్కడ ఆయన చూస్తే పెట్టచ్చు పెట్టలే అర్థం కాదేమోనని మనకి ఇంకా వివరణ ఇచ్చాడు రైట్లీ అన్నారు మరి ఛింక్ రైట్ చేస్తే ఏమవుతుంది అవుతుంది అందుకే రెండు కోతుల్ని నేను మిగిలిన మూడు కోతులకు కలిపి అర్థమైంది అది ఇంకెక్కడ ఉండదు చెడు చూడొద్దు చెడు అనవద్దు చెడు వినొద్దు అంటే మూలం ఆలోచనలో ఉంది ఫలితం చేపలో ఉంది ఈ రెండు జాగ్రత్త పడ అందుకనే ఆ మూడు రెండు ఐదు అని చెప్పి నేను చెప్పడం జరిగింది ఇండియా ఇస్ ది మోస్ట్ కరప్ట్ నేషన్స్ ఇన్ ది వరల్డ్ ప్రదేశ్ మోస్ట్ కరప్ట్ స్టేట్ ఇన్ ది కంట్రీ అవుడ్ ఆలోచించదు సరే తర్వాత చదువుకోండి ఇది తర్వాత గాంధీ గారు చెప్పిన సప్త వ్యసనాలు ఇది కొంచెం ఇంపార్టెంట్ దయచేసి వినండి వి నీడ్ పాలిటిక్స్ విత్ ప్రిన్సిపుల్స్ ఆర్ నాట్ వితౌట్ ప్రిన్సిపుల్స్ అడ్మినిస్ట్రేషను రాజకీయ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ సైన్య రక్షణ వ్యవస్థ న్యాయ వ్యవస్థ ఇలాంటి వ్యవస్థలన్నీ నాగరిక సమాజానికి కావాలి లేదు కానీ మంచి న్యాయ వ్యవస్థ కావాలి ఐదు కోట్ల రూపాయల లంచం తీసుకుని బేలిచ్చేటువంటి న్యాయమూర్తులు ఉంటే చెదలు పట్టిన వృక్షంలో ఈ సమాజం తయారవుతుంది నాకిది నీకు ట్విట్ ప్రో కో పెద్ద మనిషి వస్తారు సార్ నాకు ఒక యాభై ఎకరాలు ఇస్తే నేను ఫ్యాక్టరీ పెడతాను ఏ ఇస్తా ఆ నాలుగు వందల నా కంపెనీ నా కొడు కంపెనీకో నా కూతురు కంపెనీకో నా అల్లుడు కంపెనీకో పంపించు సమజైందా కోపం వస్తుంది కానీ ఎలా చదువుకొచ్చిన మహాపు తయారు మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి సైన్స్ కావాలి విత్ హ్యూమాలిటీ నాట్ వితౌట్ హ్యూనాలిటీ గ్రామర్స్ కావాలి విత్ మొనాలిటీ నాట్ వితౌట్ మొనాలిటీ ట్వెల్త్ కావాలి విత్ వర్క్ నాట్ వితౌట్ వర్క్ warship kavali with compassion, not compassion. pleasure kavali with conscience not without conscience and then finally education kavali with character not without character we know that statement ante education lo character ni emphasize cheyanandavalla characterless education nunchi vachina tantu manushule ee bigilna segments of the society ni occupy chestunnaru led politics lo unna vyaktulu kuda manla ke school laku veli chaduvukunnodle kada మరి వాళ్ళకి ఈ బుద్ధులు ఎందుకు వచ్చినాయి అద్భుతమైనటువంటి సైంటిస్టు అయితే మోర్ దాన్ ఫిఫ్టీ ఆఫ్ ద బ్రెయిన్స్ ఇన్ అమెరికా ఇన్ నాసా ఇన్ సిలికాన్ వ్యాలీ ఆర్ ఇండియన్ బ్రెయిన్స్ వీళ్ళని ఏం చేస్తున్నారు మానవ సంహార ఆయుధాలను సృష్టించడానికి జనం వాడుకుంటున్నారు తప్పు కదా తెలివితేటలు ఉదాహరణకి ఆకలి దప్పులు తగ్గించేందుకు ఉపయోగపడవాలి సముద్రము నీళ్ళని మంచినీళ్లుగా మార్చేందుకు ఉపయోగపడవల కదా ఈ పొలాలలో పంట ఎక్కువ చేసేందుకు ఉపయోగపడవల అలా కాకుండా పంట నాశనం చేసేందుకు యుద్దం చేసేందుకు ఎదుటి వాడిని శ్మశానం కింద ప్రయత్నం చేస్తున్నావు ఈ యొక్క సంస్కార రాహిత్యం ఇది ముఖ్యమైన గమనించినట్లయితే త్యం వదా ధర్మ చరా ఉంటారు సత్యాన్న ప్రమదిత్యం ప్రమదిత్యం కుశాన్న ప్రమ ప్రమదిత్యం స్వాధ్యాయ ప్రవచనాధ్యాన్న ప్రమం ఏమిటది అది నిజం చెప్పు అప్పుడప్పుడు కుదరదు భయ నాలుగు రెండు నిజం చెప్పు చాలా కష్టం భయం చెప్పు తెలియకపోతే నువ్వ చెప్తే నేనేమనుకోను తెలిసి తెలిసి నువ్వు అబద్ధం చెప్తే దోషం అంటుకుంటది ధర్మాన్న ప్రమణితవ్యం ధర్మము అధర్మము తేడా చేసిన తర్వాత నువ్వు ధర్మాన్ని ఆచరించటమే నీ ధర్మం కావాలి అధర్మాన్ని ఆచరించకూడదు స్వాధ్యాయ ప్రవచనాభ్యాన్న ప్రమతవ్యము సరే దాని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కూడా ఇచ్చా తర్వాత చదువుకోండి రైట్ రాంగ్ గుడ్ బ్యాడ్ జస్ట్ జస్ట్ ట్రూ తన్ ట్రూ ధర్మ అధర్మ లవ్ ఏంటి ఎక్స్ప్లెనేషన్ ఇన్ గాడ్ ఈ నెసెసరీ అంటే వెదర్ వాట్ యు ఆర్ సెయిన్ థింకింగ్ అండ్ డూయింగ్ విల్ మేక్ యువర్ మదర్ ఫాదర్ అండ్ టీచర్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ నువ్వు ఒక పని చేస్తే కుట్టువరా అని మీ అమ్మ అంటారా రే మి పని చేస్తాం అని మీ అమ్మ అంటుందా ఆ సంస్కారాన్ని నీకు పాఠం నేర్పిన గురువు గారు ఇదట్లా నువ్వు అర్థం చేసుకున్నా చెప్పిన దాన్ని బట్టి అది అనకూడదు పేరు నిలబెట్టినావుగా రూ పేరు నిలబెట్టినావు నీ పాఠం చెప్పితే పేరు నిలబెట్టుకున్నావు ఎక్కడికైనా నేను చెప్పుకోనా శిష్యుడు అని నేను గర్విస్తాను నువ్వు గర్విస్తానని చెప్పండి చెప్పుకోగల అది అందులో ఉన్నటువంటి ఆంతర్యం ఒక ప్రమాదం ఉందండి మామూలుగా మనకి సినిమాలు చూస్తూ అలవాటైపోయి ఒక అబ్బాయి అమ్మాయి కలిసి ఇద్దరు వెంటనే మాయమైపోతారు ఓ పది మందిని వెంట పెట్టుకుంది ఎందుకంటే సార్ ఒప్పుకోదు కాబట్టి ఓ ముప్పై సెకండ్ స్విట్జర్లాండ్ ముప్పై సెకండ్ సింగపూర్ ముప్పై సెకండ్ సింగరాయకొండ ముప్పై సెకండ్ సీతాఫలం వంటి ఫ్లైఓవర్ మీద ఒకరి దొరుకుతూ ప్రేమ అంటే భూమికర్షణ సిద్ధాంతానికి నిరూపణ అని చెప్పాలని అనుకుంటారు మాట్లాడుతున్నారు నేను మాట్లాడుతున్న ప్రేమ తల్లి ప్రేమ లాంటిది లేక భగవంతుడికి తన సృష్టిపై ఉన్నటువంటి ప్రేమ లాంటిది అలాంటి ప్రేమ గురించి మాట్లాడుతూ లవ్ ఫర్ గాయర్ ఆఫ్ సిన్ ఇది రిజల్ట్ ఇన్ సోషల్ మొరాలిటీ గోయింగ్ అప్ ట్ ఇచేంజ్ అంటే ఇఫ్ ఇట్ ఈర్ ఆఫ్ గాడ్ దోషల్ మొరాలిటీ విల్ కమ్ డౌన్ డౌన్ డౌన్ అందుకే రెండు వేల మూడు రెండు వేల పదమూడు రెండు వేల ఇరవై మూడు అని చెప్పి నేను చేతులతో స్పష్టంగా సూచించడానికి నేను ప్రయత్నం చేశాను నూట యాభై బర్త్డే సందర్భంగా అనేక పుస్తకాలు సబ్సిడైజ్ చేస్తూ ఒక పుస్తకం వివేకానందేషన్ అనేటువంటిది కేవలం నాలుగు రూపాయలండి దాని తెలుగు అనువాదం కేవలం ఐదు రూపాయలండి మీకు తెలుగు కంఫర్టబుల్ అయితే తెలుగు ఇంగ్లీష్ కంఫర్టబుల్ అయితే ఇంగ్లీష్ ఆ ఒక్క పుస్తకం చదవండి మీలో కొన్ని సంస్కారక విత్తనాలు మనవిలో నాటబడతాయనే నమ్మకం లవన్ ఈజ్ ద మోస్ట్ బేసిక్ వాల్యూ అది మాటలో సత్యమై చర్యలో ధర్మమై ఆలోచనలో శాంతి అవగాహనలో అహింస అవుతుంది అది ప్రేమకున్నటువంటి తత్వం నేను చెప్పాను మీకు పొద్దున్నేళ్ళు ఎవరి నవ్వండి అని చెప్పి యూఆర్ థ్యాంక్ఫుల్ బికాస్ యూఆర్ ఎ లైఫ్ you must be grateful that one more day god has given to you for doing good things marokko roju neeku jeevitham avivinchataniki avakasam icharante inkonni manchi pani ekkuva cheyadaniki avakasam ichinattu bhadinchagaladu inkonni paapalu ekkuva cheyadaniki devudu avakasam ichinattu bhadinchagadaloo ee attitude entha యువర్ యాటిట్యూడ్ డిటర్మైన్స్ యువర్ ఆటిట్యూడ్ జీవితంలో నువ్వు ఎదగగలిగినటువంటి ఉన్నత స్థానాలు నీ వైఖరి మీద ఆధారపడి ఉంటాయి వాట్ ఈజ్ యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ మదర్ మదర్ లాండ్ ఉమన్ మెన్ అదర్స్ వర్త్ వెల్త్ వర్డ్ వర్షిప్ బర్నింగ్ బిజ్డం వరీ సర్వీస్ లర్నింగ్ లవ్ అండ్ సరీ ఏంటి సార్ దేశభక్తి ఎందుకు నీకు ఏదో జీతాలు ఇస్తున్నాం కదా సార్ వాళ్ళు అత్యేకస్తలకు మనం ఏ వాళ్ళు చేస్తే నువ్వు సేఫ్ ఉండవు వాడు ఇంకొకడిని చంపితేనే నువ్వు సేఫ్ ఉంటావు ఆ బాధ్యతను మనం అర్థం చేసుకోవాలి ఇందాక నేను చెప్పిన హెల్త్ ఎవర్ హర్త్వర్ కి మనం వాల్మీకి విశ్వామిత్ర వ్యాస క్యారెక్టర్స్ గురించి మాట్లాడుతున్నాం ఈ వేద వేదాలను క్రోడీకరించి ఉపనిషత్తులు రాసి భారత భాగవత రాసేసి రామాయణం ఆ వాల్మీకి అని రాసేసింది కాబట్టి ఇంత చేసిన తర్వాత నా సంస్ ఒకరు గోల్ అంటే ఏందయ్యా ఇంత రాసి మన చీకే చీరికే ఉంటది మాకు ఇదే నాకు అర్థమయ్యి గెక్స్ట్ పేపర్ ఇవ్వరాదా అని అడిగింది ఆయన ఏమున్నా చాలా సింపుల్ ఒక హాఫ్ శ్లోకంలో నీకు దాని ఒక ఎస్ఎన్స్ అంతా చెప్తాను అన్నాడు ఏమిటయ్యా అంటే శ్లోకాధ్యైన ప్రదక్షానం నే అంత రాసిన అందులో ఉన్నదంత ఇంతే ఏం లేదు ఇతరులకు ఉపకారం చెయ్యి అది పుణ్యం ఇతరులకు అపకారం చెయ్యి అది పాపం ఈ సూత్రం బాగా అర్థమైతే జీవించడం తెలియక values lead to good habits and good habits lead to good life lead a good life with best wishes and thanks for a patient listening for one more slice on my iPod a small step can make a big difference год километр la dooramuna prayanam aina modat adugutore prarambham avutundi 100 kilometer padukondi దూరం ఉంది కదా అని మొదలెట్టకుండా కూర్చుంటే ఆ దూరం అట్లనే ఉంటుంది ఎప్పటికీ తగ్గదు అందుకని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి రావడానికి మనిషి తొలి అడుగు వేయవలసినటువంటి అవసరం ఉంది కెన్ వన్ పర్సెంట్ సార్ ప్రపంచం మీద ఇట్లా నేను ఒక్కరిని ఎందుకు ఇంత అవస్థపడి చెప్తున్నారు నేను ఒక్కరిని ఒక్క పర్సెంట్ చాలా కష్టం సార్ ప్రపంచం మారదు సార్ మిగిలిన వాళ్ళు మారదు అని వీరు అనుకోవచ్చు క్షణం ఆగితే ఒక విత్తన కనుక ఇదా అని అనుకుంటుంటే ఏమై ఉంది నిన్న ముద్రిమోహన్ గారు కల్పించిన వాళ్ళు వాళ్ళందరమే అడిగాను ఈనాడు అడవులు ఏవైతే ఉన్నాయో ఆ అడవుల్లో మనిషి వెళ్ళి నాకు విత్తనాల అది రావు గదా ఏ పక్షులో తిని దారిలో పోతూ పోతూ ఉంటే ఒక విత్తనం కింద పడి ఆ విత్తనం మొలకెత్తి చెట్ై మహావృక్షమై ఒక ఐదు వందలు ఐదు ఏళ్లలో తర్పతి అరణ్యాలు ఏర్పడ్డాయి కదా మొదటి విత్తనం కనుక నా దగ్గరకు వచ్చి నేను ఒక్కటి ఏం చేస్తా అని తను కూర్చున్నట్టయితే ఏమై ఉండేది అట్లానే ప్రతి మనిషి కూడా వాట్ క్యాన్ వన్ పర్సన్ అని అనుకోకుండా వాట్ క్యాన్ వన్ సి డూ అన్న స్పూర్తితో ఆలోచించ Do you feel that we all should be concerned about all this? I am not sure that we are concerned about all this. I am not sure if I am concerned about all this. I am not sure if I am concerned about all this. Right? Good luck. How was the lecture? I am not sure if I am concerned about all this. దాన్ని దీనిన్నంత చేసి చెప్పడం అనేది ఇలా కష్టమైన విషయం ఏదో నాకు చూసిన ప్రయత్నం నేను చేశాను ఈ ప్రెజెంటేషన్ ఎవరన్నా కావాలి అని అనుకున్నట్టయితే నాకు ఆ ఇమెయిల్ ఐడికి ఒక్క లైన్ ప్లీజ్ సెండ్ ది ప్రజెంటేషన్ ఆన్ నైన్టీన్త్ మే టూ థౌజండ్ థర్టీ అని రాసుకొచ్చారు ఇంకేమి వివరాలు కట్టలేదు మీకు పంపించేస్తాను నిన్న కూడా ఈ స్లైడ్ చూపించాను స్లైడ్ గురించి ఒక నిమిషం చెప్పి నేను ముగిస్తాను నది తన పుట్టినప్పుడు సన్నని పాయలా ఉంటుంది అనేక ఉపనదులు వచ్చి చేరినప్పుడు అద్భుతమైన ప్రవాహం అవుతుంది పర్వతాల బిడ దూకినప్పుడు అద్భుతమైన నలపాతాలు అవుతుంది రాజమహన్షి దగ్గర సప్త గోదావరి దాదాపు సముద్రంలా కనిపించేలాంటి నది అవుతుంది సముద్రంలో కడుస్తుంది తన చుట్టూ తాను తిరుగుతున్న భూమి మీద ఇరవై నాలుగు గంటల్లో పన్నెండు గంటలు సూర్యకిరణాలు ఎక్కడో ఒక చోట కడుతూనే ఉన్నాయి నీళ్లు ఆవిరవుతూనే ఉన్నాయి ఆవిరి మేఘాలు అవుతుంది మేఘాలు ప్రయాణం చేస్తున్నాయి ఈ సముద్రపు మేఘాలు ఇక్కడే కురువవు ఎక్కడో కురుస్తాయి ఏ జిల్లా మేఘాలు ఆ జిల్లాలోనే కురవవు ఇంకెక్కడో కురుస్తాయి ఎక్కడి ఆదురువు మనకు ఆధారమవుతోంది మన నీళ్లు ఇంకెక్కడికో ఆధారమవుతున్నాయి ఈ సత్యం గనక అర్థమైతే పరస్పరం అర్థమవుతుంది వాగద్ధాలు సంపృప్త వాగద్ ప్రతి భక్త జగతరూ పార్వతి పరమేశ్వర ఆది శంకరు కాశీకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పండితులు ఆయనతో మాట్లాడుతూ కేరళ లేకున్నావు నువ్వు రాముడేకి మాత్రం నువ్వు కేరళలో కాశీకూర్చి మమ్మల్ని ఇస్తావా ఈ సంగతి ఇందులో చూపు నువ్వు ఎవరో చెప్పు తనకు ఒకే ఒక సమాధానం చెప్పాడు మాతాస పార్వతీదేవిధవ శివభక్త అంటే తల్లి పార్వతీదేవి శివుడు నా భక్ బంధువులు శివభక్తులు స్వదేశ భోనత్వైదు ఏమి నా అడ్రస్ అడుగుతున్నాను ఇదానికి అర్థమైనటువంటి తత్వం నా అడ్రసేమడుగుతున్నాను శివ పార్వతులు నా తల్లిదండ్రులు శివభక్తులు అందరూ నా బంధువులు ఇప్పుడు కూర్చో వాళ్ళందరూ అగడగొట్టంకరుడు లేకపోతే బౌద్ధం విజృంభించి ఉండేది నాస్తికత విజృంభించి ఉండేది ఎప్పుడైనా వీలైతే ఆదిశంకరుడు దిదండ్రులు చొక్కసారి చదవలేదు మీకు అర్థమవుతుంది ఈ రెండు రోజులు నన్ను భరించినందుకు చాలా అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాము ఎలాగే మనం క్లాసు ఎథిక్స్ అండ్ వాల్యూస్ నంబర్ ఫోన్ నంబర్ ఎథిక్స్ అండ్ వాల్యూస్ ఇవ్వాలి మీరు ఇంటర్నెట్ కూర్చుంటారా ఇంటర్నెట్ ఎప్పుడైనా బ్రౌజింగ్ చేసి కూర్చుంటారా ఒక నిమిషం ఒక్క నిమిషం నేను ఇదే అరే అక్కర్లేదు బాయి మీరు ఇప్పుడు నాది అని చెప్పింది ఇవన్నీ చిన్న చిన్న గ్రామాలలో వాసినప్పుడు ప్రవాస ఇంటర్నేషనల్ కలవాలని చెప్పండి రాదు కానీ కలుపు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 అందరూ కూర్చోండి చిన్న ఫీజు ఉంది డిస్కషన్ చేసి ఈ ఆరు నాకు ఈ గ్రూప్ అయితే పది రాష్ట్ర చెప్తా ఎక్కువగా వాస్థ జ నమస్కారం వాసమి గు పీా గాడి చేస్తారు ఎక్కడన్నా ఉంటా అందుకని రాత్రి ఎనిమిది తొమ్మిది మధ్య నేను నాందేడు మా అమ్మాయి దగ్గరికి అయితే వారం రోజులతో చిల్వచ్చా అందుకని చెప్తున్నా ఈ లోపల నా ఈమెయిల్ ఐడి ఉందా ఉంది కదా ఐదుగురయ్యా పాతకాలం మనిషి కదా ఆడే ఆకరణ పుట్టినందుకు నలుగురు ఆడపిల్లలు ఒక అబ్బాయి అంటే ఇది మళ్ళీ మిస్ కాకుండా రిలవెంట్ ఇన్ఫర్మేషన్ కదా ఫైలింగ్ ఫైలింగ్ పక్కన చెప్పండి గ్రూప్ అన్ని క్వశ్చన్ ఆచరించే వాళ్ళను మీకు పైనటువంటి ఒక్క క్వశ్చన్ ఆశీర్వాదంగా ఈ కక్షణ మొత్తం తగ్గుతున్నాను అమ్మవారు వాసీ అమ్మవారిని మోగించే రాదు ఎవరు k thank you shubham to video ko hari varishulu ko ko ko na chal fast start ni level ni degree ka karan కృతం అంటే నువ్వు చెప్పినాక ఆయన మైక్ పడుతున్న క్వశ్చన్స్ డిక్టేట్ చేస్తున్నాడు ఎప్పుడు కలపంట అది అయిపోయింది అంటే క్లాస్ కోరి మైండ్ లో పడిపోతుంది మాట చెప్పాను అండి నేను చెప్తా కదా భగవద్గీతలో ఏ అధ్యాయంలో ఏ శోకంలో ఆ వైషుల గురించి శ్రీకృష్ణ పరమాత్మ ప్రస్తావించారు ఒక శ్లోకం చెప్పారు శోభం నమ్మ చెప్పాలి అధ్యాయ చెప్పాలి నాకు అధ్యాయంలో కూడా ఇవన్నీ చెప్పే మాత్రమే కదా రెండు లోపకాలు కావాలా ఆ రెండు లోపకాలు జగన్మోహన్ కావాలండి ఈ సమయంలో ఏలే నేను పగలు ఎక్కడెక్కడో ఉంటా కదమ్మా పగలు ఎక్కడెక్కడో మీటింగులతో ఉంటా కాబట్టి బిట్వీన్ 8 పిఎం అండ్ 9 పిఎం ఒక వారం రోజు ఉండను ఊరెళ్తున్నా చెప్పాలి లేకపోతే ఎప్పుడు ఎత్తున్నా ఫోన్ చేస్తలేదు సార్ అంటే ఒక్క మాట హలో ఒక్క నిమిషం అయా ఒక్క నిమిషం ప్లీజ్ చిన్నవాళ్ళు నా గురించి చెప్పడానికి నేను ఈ అవకాశం తీసుకోవడం లేదు నేను ఇందాక ఒక చిన్న స్లైడ్ ఉదాహరణ చూపించాను మీకు ఆఖరణను నది ఉపనదులతో కలిసి అనేక జలపాతాలను సృష్టించి తాను బలహీన సముద్రాన్ని సుసంపన్నం చేసి ఈ సృష్టి కొనసాగటానికి కావలసిన ఆధారమవుతోంది అది అలానే ఎక్కడెక్కడో ఊళ్లలో ఉన్న ఈ వాసవీ క్లబ్స్ అన్నీ కలిసి నిన్న మన కంప ఏం చెప్పిళ్ళు మనకు తొమ్మిది వందల అరవై ఎన్నో ఉన్నాయన్నో క్లబ్ తొమ్మిది ఉన్నాయి అది తొమ్మిది వేల ముప్పై ఆరు వేల మంది మెంబర్స్ ఉన్నారు మూడు లక్షల అరవై వేల మంది ముప్పై లక్షల మంది మూడు కోట్ల అరవై మంది ఎదురు కాకూడదు అందుకోసం ప్రయత్నం చేయండి నన్ను అడిగితే మీకు చిన్న సూచన చెప్తాను నన్ను ఒకటి చెప్పేశ క్లబ్ మీరు ఎప్పుడో నెలకోసారి మీటింగ్ పెడతారు కేవలం మన కోసమే కాదు అందరి ఏదైనా అంటే మీరు చేసే సేవ బ్లడ్ డొనేషన్లు అవన్నీ చేస్తున్నారు అది కావాల్సింది ఇది పెరగవాలి వాసవి కబ్స్ అని లయన్స్ కప్స్ అని ఉంటుంది ఐడియా ఉంటుంది మీకు అవునా ఏం చేస్తారు పద్నాలుగు నుంచి పద్దెనిమిది ఏళ్ల పిల్లలకు అందులో మెంబర్షిప్ కల్పించి వాళ్ళ యాక్టివిటీస్ వెనకాల మీరు అభయ నుంచి ఉండండి ఆ నాలుగైదేళ్లు వాసవి క్లబ్ టేస్ట్ వాళ్ళకి తెలిసిన తర్వాత పద్దెనిమిది దాటంగా వాళ్ళు ఆటోమేటిక్గా మెంబర్ అవుతారు నది పెరగవాలి కదా నది కుచించుకుపోకూడదు కూర్చుని ఒకసారి బ్రెయిన్ స్టార్నింగ్ చేయండి రానున్న పది పదిహేనే పగడ్బందీ ప్రణాళికను నిర్మించుకోవడానికి ప్రయత్నం చేయండి రాజకీయం గురించి నేను మాట్లాడటం లేదు సంఘ చైతన్యం గురించి నేను మాట్లాడుతున్నాను ప్రతి మాత్రమే తీసుకుని ీలైనప్పుడు చదవండి అసలు చెప్పేసిన నువ్వు చెప్పేది చెప్పి అంటున్నా కూడా వచ్చింది అమౌంట్ కూడా ఇచ్చేస్తున్నాం మీరు తిరిగినక ఐదు వందల అరవై రూపాయలు ఆయనకి ఇచ్చేయండి అమౌంట్ ఇచ్చి చెప్పు చెప్పి బయట కాఫీ తీసుకుని బయలుదేరుతున్నా మళ్ళీ నువ్వు బిజీ అవుతావు చెప్పండి చెప్పండి చెప్పు పర్వాలేదు యూఆర్ హ్యాపీ టైం లేరా నాకు అసలు టూ అవర్స్ టూ డేస్ చెప్పే సెషన్ అందుకే అమ్మ నేను రాత్రి ఇంటికి వెళ్ళినాక నూట ఎనిమిది స్లైడ్ పెట్టిన తొంభై చేసిన తప్పదు అమ్మ మెయిల్ ఐడి విస్తారా తీసుకోవాలి